శ్రీ <Sess> మహానాథ్యాచార్యం దక్షిణేంత సమారంభా సమాదో ఆరంభ సమా సర్మాణం ఎందుకంటే సమాభ్యే సమా విగ్రహ వర్షం ఆరంభం కదలేదు సమాక ఆరో ఆ సమారంభ కాబట్టి సమారంభాగుతుంది సర్వాన్ని కర్మాన్ని మన మనిషి అంటే మనిషి అంటే చేతనం తెలుసుకు మొబైల్ బీంగ్ మనుషు రెడ్డి హేన్ బియ్యం ఇస్తాడు జీవన బెక్రీఫ్ వాయిట్ జనోహట అవ్వాలి చిన్నది తరలి రావాలి వాతాయా ఆ మాత యొక్క అది సో ఇది ఎలా ఉంటుందంటే ఒక ఆరు సదస్సులో భార్య ఉంటుంది చిన్న వయస్సులో ఏముందండి జనసేన వేదాంతం పనికి రావాలి వాళ్ళు దీనికి చూడాల్సిందే ఆ వయస్సు ఎవరోన ము హై స్కూల్ డే ఫిక్ చేసుకోండి హై స్కూల్ లో ఉన్నప్పుడు ఇవరకు బేజీ స్కూడెంట్ అవ్వాలని ఎంతేమో ఐదో వందల తొమ్మిది రోజుల్లో మా ఇంటే లేకుండా సంకారం స్టడీ చేయాలని ఉంది చిన్నప్పుడు ఐదో తరగతి వాళ్ళకి పెన్సులు పస్తా రంగి కన్ను ఉంది అశోకా రంగాల కన్ను ఇది గడ గన్ను రకం ఎద్రవాడు చేసుల్లో పెద్ద చూపే కానీ నాకు పెన్సిలే పొలక బలకం పెన్సిలు అలా ఉంటుంది అలా జీవితాము వాడు కన్ను తీసుకుని సో ఐ వాంట్ బ్గా ఇంకైతే నా ఐదో తరగతి పరిస్థితి అయితే ఉన్నట్టునే నాయనగారు आई मेमोどんど विजित के इस्ताते अलाखा ओदाक केन करले इदा आई विल बिकम वन का आई टू आई मला रेदा इते तो गोपन मित्रा लो होना दा ने कित्तारो ने हमुलो ने का उको करान ताज्ञाते येती गाना अपुरगे सोप्तम बागे ओक्त ताज्ञाला उजित इते के वारन गन करची ने कि हसते मन केंडंतो रो आई टू आना आई टू ले जायो सो यू वांट टू बिकम सम నన్నే కామస్ టు బికమ్ ఈ డిజైర్స్ టు బికమ్స్ అవుతాయి అంటే నేను ఎలా ఆయన తప్ప తప్పి మాట్లాడతాను లో తక్కు పాఠం కాదు ధర్మశాస్త్ర పాఠం కాదు పాఠం ఇది ధర్మశాస్త్ర పాఠంలో తక్కువ ఇక్కడ నేనే వస్తున్నాను కదా తెలుగుదేశం అయితే హై స్కూల్లో మీరు అలోచిస్తండి ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు హై స్కూల్ స్టూడెంట్ అవ్వటమే బి గో అని జన పది గోల్ డిస్టెన్ అంటాస్ ఆఫ్ డికమింగ్ ఉండే అది ఎండవుతా కంటిన్యూ సో ఈ ఎంటైర్డ్ లైఫ్ గా బిటమింగ్ సమ్థింగ్ ఏదో హోటల్ గా ఉంది అసలు పాయింట్ కొంత సోఫరా ఉంది వయస్ కల్ బ్రహ్మలు ఉద్యోగులు డిగ్రీ సంపాదించుకోవాలని ఉద్యోగం చేస్తున్నారు నో హీ హ్యాప్తే వాటర్ మ్యారీ మోనాల ఇంకా పక్కన ఒక అందమైన వెళ్తుంటే ఫోటో ఆవిడ అర్థాలు దాంట్లో ఏమి వారికి ఆకాంక్ష కానీ వాడు అలా అల్లాలంటే కాస్త ముస్థాత కలిపి తల్లికి వీరందరూ కి వాడి లోకంలో అందరితోంది సతికో అందరూ రీలింగ్ దాడిలోనే మిగతా వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు సో నౌ ప్రాసెస్ మళ్ళీ పెద్ద కార్యక్రమం ప్రారంభం అవుతుంది సో మీద ఉంటాడు తెలుగు వస్తుంది ఎంత బొంబాయిలో ఉంటాడు పెళ్లి చూపులో ఉంటాడు ఇదంతా మ్యానేజ్ ఎంత వస్తుంది పెళ్లి హోమలు అవుతుంది మోర్ అనేది అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ దిత మీద అది దాంట్లో సంఘర్షం ఉంటుంది దుఃఖం ఇట్ ఈస్ అండ్ ఇట్ ఈస్ కాన్స్ ఇది ఎలా ఉంటుంది ప్రారంభంలో ఉన్న వాళ్ళకి దుట్టే వారికి అర్థం కాదు స్టే ఉందండి ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలకి ఎండలో కూడా సంకెట్ కరుస్తూ ఉంటుంది అలాగే మనం దుట్టకుండా ఎండలో సంఖ్య వారికి ఎండేస్తుంటుంది ఎండెల్లో ఉంటుంది ఆ పెద్ద కొంచెం చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఏదైతే ఉందో బితమ్స్ ఎందుకంటే వీళ్ళు గృహస్థిగా ఉంటారు గృహస్థిగా ఉన్నంత సేపు ఏదో ఉద్యోగంగా ఉంటారు ఆ ఉద్యోగం బిగిలిపెట్టేసి బిగిలిపెట్టేసి కనుక వాళ్ళకి నిర్వహించారు ఏదో కన్యాసం అని ఒకటి ఉంది ఒక పెద్ద బ్యారెస్టీ సన్యాసం జనాలకి పెద్ద ఫ్యాంక్ శోధనాభ్యాసారు ఇదే రకం ఫ్యాంక్స్ వెళ్ళిపోతు అయిపోవాలన్న ఆ ఫ్యాంక్స్ ఎవరో రకం ఫ్యాంక్స్ ఇదే రకం ఫ్యాంక్స్ సన్యాసి అయిపోతే మరొకరికి చెప్తే అక్కడ సన్యాసం అయ్యేటువంటి ప్రాసెస్ అంత పెద్ద కళ్యాణ కైలా అక్కడ చివరాకున్నాడు ఎక్కడో గ్రూప్ లో జాయిన్ అయితే సన్యాస అయిపోతాడు సన్యాసి ఎంతో సన్యాసం అయిపోవాలి ఆ సన్యాసం అయిపోవాలన్న తర్వాత నెల ఏ ఆల్రెడీ అది దాని విలువ పోయిందని సన్యాసం అయిపోవాలనే బితనం లేదు చాలు సన్యాసం చాలు అంటే సన్యాసం అంటే అర్థమైన తెలుసు ఇది అనేది టూ ఆల్ ప్రాసెస్ డికరేజ్ అనేది వాటా అది నాకు మంచిరాదు ఐ అనేది భావన చేస్తాడు దానికోసం వర్క్ చేస్తాడు దాన్ని సమాధి కామ సంకల్పించమ సంకల్పము విధిగత ప్రేరితమైనటువంటి కర్మ చేస్తాడు సో అది సన్యాసం అంటే అటువంటి లైఫ్ స్థాయి లైఫ్ స్థాయి డిఫర్మింగ్ ప్రాసెస్ ఆఫ్ డికర్ని లాంటి ఒక ఫీజు స్టాప్ తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఏది అమ్మాలో తర్వాత అవసరం తెలిసినట్టు ఇందులో అసలు వాటే అన్నాయి అది తెలుసుకోవాలి వాటే అన్నాయి నీకు తెలుసా నీ ఏమిటో నీకు తెలుసా నీ ఎందుకో అదే కారణం కంగారు పడతాడు సో ఇందు నీ అయ్యా వస్తాడు తండ్రి వెళ్ళాను పాట వేయవో ఏది పుస్తకాట పోడానికి ఇంక ఉన్నాను ఏం దొరికింది సో అలా ప్రాసెస్ ఆఫ్ డిటర్నింగ్ అన్నది ఇట్స్ ఇట్ ఈ కాంపిటీషన్ ఉంటుంది ఎవరి వాళ్ళు అయిపోతుంది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ప్రాసెస్ లో కన్సాల్ట్రేషన్ వచ్చేస్తుంది పెయిన్ ఉంటుంది అసలు ఉంటాయి మీరు బాగా బిటర్నింగ్ అవుతున్నారనుకోండి ఎవరి వాళ్ళు నేను మీద మీరు విటర్నింగ్ బాగా దగ్గర మీరు ఎవరి వాళ్ళ మీద వసలు నా అభిప్రాయం అందరూ మానవ మార్పు సో తర్వాత ఈ ప్రాసెస్ విజ్ఞాన్ ఉంటాడు అనుకోండి మీరు కానువంతంతో పంపిణీ చేస్తా ఉంటాడు కంపెనీ చేసి హీ హాస్ టు వితం విద్య విజ్ఞాని హక్తి క్రితం విద్య విజ్ఞాని హక్తి క్రితం విద్య పూర్ణాన్ని ఉన్నాడనుకోండి ఉన్నదాంత్రి ఈ విధంగా ప్రతి వాడు కూడా ఏదో క్రియ ఎప్పుడు కూడా ఏదో ఒక బోరు ఎప్పుడు కూడా ఒక బోర్ ఒకటి జీవితం ఎప్పుడు ఒక రిజల్ట్ ఒకటి చేసుకోవాలి ఈ రకంగా మనిషి జీవిస్తూ ఉంటారు ఈ జీవితము ఇది కాన్స్క్రిప్ట్ తో కూడుతున్నటువంటి జీవితము అగ్ని వాళ్ళు లేనటువంటి నిరంతరమైన బ్యాటింగ్ ప్రైజ్ కాన్స్క్రిప్ట్ అండ్ తెలియజ్ఞాన జీవితం ప్రాసెస్ ఆఫ్ డిఫికంగ్ ఎలా ఉన్న ఎప్పుడు కూడా ప్రాసెస్ ఆఫ్ డికమీ అది కర్మలోపలా ఉంటాయి మాది గవర్నమెంట్ కర్మకారంగా అలాగే ఉంటుంది సో వ్యధాంతం ఏంటంటే మీరు ఏమీ కార్యక్రమం లేదు యొక్క గోలు నేను తెలుసుకో ఈ విటమింగ్ దేనికి ఆనందం కోసం ఆ బివింగ్ లో ఉన్న ఆనందం ప్రసిద్ధితో ఆనంద బియ్యం అని స్వరూపం దాంట్లో ఉన్న ఆనందం విటమింగ్ ఆనందం లేదు డిటమింగ్ లో ఆనందం ఉందని మీద అవ్వాలి విటమింగ్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో అంత అంత అయోగ్యమైన పదాలు ఏకంగా వీళ్ళు మరి ఇంకా ఎక్కువ సేవగా అని అలాగే ప్రస్తుతం అడగదు మనకి అది ఎలా ఉండదు సమాజం దాని దారి అది నడుస్తాం నాకది యోగ్యమా కాదు అసలు దిశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే అడగడం కోసం వీళ్ళు చేసేటువంటి ప్రభుత్వం ఇవ్వలేదు ఎంత కాన్ఫ్లిక్ట్ అంటే ఎంత ద్వేషభావంతో వాళ్ళు ప్రవర్తిస్తారంట ఎమ్మెల్యే ఒకటి కేంద్ర మీరు హైదరాబాద్ వస్తారు ఎక్కడో పరిస్థితుల్లో వాళ్ళందరినీ చూపించి ఎమ్మెల్యే వెళ్ళి అందరూ ధనాన్ని ఢిల్లీ పిల్లలు వచ్చేసి లంటా ఇచ్చి కాదించి వాళ్ళ మీద ఎమ్మెల్యే వస్తాడు ఆయన హైదరాబాద్ వస్తారు హైదరాబాద్ లో వీళ్ళు సొంతమైన ఈ యాక్ ఎమ్మెల్యే ఇంకో మూడు వందల మంది ఉన్నారు వీడి ఎవరు చూసి కూడా ఇవ్వలేదు ఇప్పుడు మినిస్టర్ అన్నారు మినిస్టర్ అయితే రానా వీడికి గుర్తుంది అయితే ఏమైనా ఎమ్మెల్యే అయితే ఓటు వాళ్ళు ఏమైనా వేయాలి వీళ్ళు ఓటు వేసే హక్కు ఇప్పుడు గాలి వ్యవస్థ ఏముంది ఎమ్మెల్యే కాబట్టి వ్యవస్థ డిటర్మైన్ ఇస్తా నేను ఇప్పుడు మీకు స్టేట్ మినిస్టర్ ఇస్తా కేబినెట్ మినిస్టర్ ఈ ప్రాసెస్ ఆఫ్ డిటర్మింగ్ ఇది వెరీ సార్ ఇలా ఇది డిటర్మింగ్ డిటమన్ డిటమైన అంటే ఇది ఒక రాష్ట్రపతి అవ్వాలని కవర్ పెడతాం అయితే పార్టీ ప్రెసిడెంట్ అవ్వాలని కవలబెడతా ఇది రాజకీయ వైద్యులు ఏమైనా కొన్ని ఉద్ధరించారంటే తాత అవ్వాలని వీరు కదా తాతవ్వలేదు ప్రవాహంలో పాత ఎలా అవుతుంది తాత అవుతాడు ముత్తాత సంతోషించ ప్రాసెస్లో వీళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు ఆ కర్మలు కనిపిస్తారు జ్ఞాని యథోక్త దక్షిణ ఆత్మస్వరూపాన్ని స్త్రీ చేసుకుని ఏ కర్మా చేయకుండా ఉంటారని మీరు అనుకుంటున్నాను వారు కర్మలు చేస్తారు వారు కర్మలు చేస్తారండే వాడు ఉపాధి నుంచి కర్మలు బయట వస్తూ ఉంటారు సో గులాబీ సింగ్ మరి కర్మలు చేస్తుందా పరిమళాన్ని ఎదుర్కొంది కర్మలు చేస్తుందా అది ఎలా ఉందో అలా ఉండదా దాని యొక్క రిజల్ట్ గురించి దాని జీవితం గురించి పరిమళం అడుగుదండూ ఉన్నాయి కాబట్టి అది చేసుకోండి పరిమళాన్ని అడుగుదడుతోంది అని లేకపోతే అది ఎన్ని చేయలేదండి అది ఇది అండ్ దీన్ని ప్రార్థన అది దానికే పరిమళం ఉంది అదేవిధంగా మహాత్ముడు ఉంటాడు ఆ ఉనికి నుండి ఆ పరిమళము కర్మరూపంగా వస్తూ ఆ కర్మకి గులాది పరిమళాన్ని వెనుగొల్లి దాంట్లో ఏ సంకల్పంతో అది పరిమిళాన్ని వెళ్ళి తలుగుతుంది ఏ కామలతో ఏ అవరణ కోసం అది పరిమిళాన్ని పెద్ద ఏ అవరాన్ని పరిమిడాన్ని వెళ్ళి తొందుతుంది కామ సంకల్ప కూడా వ్యక్తి స్వాస్థాన్ని వ్యక్తి ఆ ఉద్యోగం అట్రాక్ట్ చేసేటువంటి కూడా కోరటం కదా అమనా లేకుండా సంకల్పం లేకుండా కామనిటీ మూలం సార్ కొంతమంది అంటారు ఫలపృష్ణ లేకుండా కన్ను చేయడం కుదరదంటారు ఏం తెలుసు అన్నమాట కాదు ఏదో ఒక్కొక్క ఆడియన్స్ గల చెప్పాల్సి వస్తుందేమో తెలియదు మరి కొంతమంది ఆది అర్థం కాదు కాకుండా అలా బట్ దట్ ఈస్ నాట్ దట్ గీట్ ఆఫ్ ఇట్ ఈ దీతలో వస్తే నీటి శాస్త్రము వాదాలు వాద వాదోపవాదాలు అవన్నీ పక్కన పెట్టాయి గీతలో శ్లోకాలు మీరు చదువుతూ ఉంటారు కదా పాఠం చెప్పడానికి వచ్చేసి మీరు అక్కడే ఒక శ్లోకాలు గల్లించారు కదా మీరు దేశ యొక్క స్థితి అసాధారణపడం లేదు ఫలాన్ని పట్టుకోమన్నాడా ఫలాన్ని విధిపెట్టడాది ఫలాన్ని విధిపెట్టుకుని చెప్పారు వ్యవసాయం చాలా పాతికి సాధించాడు చాలా స్థలాన్ని విడిపెట్టడము అంటే తల ప్రశ్నను విచ్చిపెట్టడమే అర్థం ఎందుకంటే స్థలం ఏకంలో ఉండదు తల ప్రశ్న మీరు ఈ మనస్సుని ఆలోచించవచ్చు దాన్ని విడిచిపెట్టమైన అభిప్రాయం చూద్దాము ఎక్కి ఉథోక్త దర్శన అటువంటి ఆత్మస్వరూపం అకర్త అని తెలిసినటువంటి జ్ఞానికి యావంత సమారంభ సర్వే అంటే ఎన్ని కర్మలు వారి జీవితంలో వారు ఉపాధించి రావడానికి అవకాశం ఉంటాయి అన్ని ధర్మలు కూడా ఉపవద్దితల్పైవ కెక్ అను సో నేను స్పష్టంగా చెప్పాను సార్ ముదైవా అని చెప్పింది ఉదయం అంటే ట్రాక్ట్ అనేది విధాలు అలా ఉంటారు ఆ ముఘాన్ని సంకల్పం విధంగా విదర్పిస్తారు సో కామనలు కామనలకి కారణమైన సంకల్పము సంకల్పాయతే కామహ అని అలా ఇప్పుడు మీరు ఉంటారు ఉంటారు ఉన్నా నుండి వాళ్ళ ఎవరికి ఒక సంకల్పం కలుగుతుంది కానీ ఈ వంట వంట ఉంటుంది ఏనాడు చేస్తున్నాడు ఇలా క్రీటెక్ ఐడియా అనే సంకల్పం జరుగుతుంది అది ఫస్ట్ కలిగిన ఐడియా ఉంటే ఫాస్ట్ దానికి సంకల్పం ఉంటుంది ఇంకా సంకల్పం అది ద్రోహపడిపోయి దాడియా భావన చేసి చేసి చేసి ద్రోహపడిపోయి అది ఒక అసెస్ట్ కింద తయారవుతుంది అంటే దాని డ్రీమ్ అంత సేమ్ ఐడియా డిఫెన్స్ డ్రీమ్ కదా అయిపోతుంది మెంటల్ గ్రూవ్ ఫిజికల్ గ్రూవ్ అయినా మెంటల్ గ్రూవ్ అయిపోతుంది అది సంకల్పా అసలు సంకల్పమైన ప్రథమ సంకల్పమైన అసమానం ఏదో ఒక దాన్ని కొట్టుకుని అలాగే అసమానం దానిపై అది కామను కింద తయారు ఇంకేత ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉన్నాడు అనుకోండి ఆమెగా ఉంది ఐస్ క్రీమ్ పెట్టే బాగుంది అది ఆమె అని అనేది తీసుకో ఇంకా మళ్ళీ ఇప్పుడు ఐదు సార్లు అయిన ఐస్ క్రీమ్ ఉన్నప్పుడు అది మళ్ళీ ఇంకో బాగుంది ఎక్కడ దా లేదు మళ్ళీ బాగుంటుంది తర్వాత ఎక్కడ ఐస్ క్రీమ్ ఇలా ఇంకో రెండు మూడు సార్లు మీరు దాన్ని మందికి చేయాలనుకోండి అది ఐస్ క్రెట్ ఉంది ఒకసారి అది అలాగ బిస్టేట్ అయిపోతుంది అలా మేనేజ్ కల అలా బస్తే కదా సంకల్పం కానీ దాన్ని మీరు అభిపించే అని వహిస్తారు రామ సంకల్ప వచ్చిత అయితే చేష్ట చేష్ట లాంటి చేస్తలు చేసిస్తూ ఉంటారు చేష్ట మాత్ర ఒక ఎండ రిజల్ట్ ఏమన్నా ఉంటుందా ఇంద ఇప్పుడు గులాబీ మొక్కుందండి గులాబీ విమర్శింపజేసి పదకళాన్ని అది చల్లుతోంది ఆ మొక్కకి ఏంటి ఎండ రిజల్ట్ ఏ మామిడి చేస్తుంది కాయలు కాస్ట్ తల్లి కాస్తుంది దానికి ఎండ రిజల్ట్ ఏంటి ఏమి మేఘం వర్తిస్తుంది దానికి ఎండ రిజల్ట్ ఏంటి దానికి ఏముంది అస్ ఎక్ సెంటర్ ఈ ప్రజలకు అట్రాక్ట్ గా రిజల్ట్ కోవల్సి కాబట్టి ఆ దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మోసే చేస్తా మాత్రమే తప్పిస్తే దానికి ఎండ రిజల్ట్ ఏంటి ఉండదు అలా చేసేస్తూ ఉంటారు అంటే అలంటే కర్మలు అలా అయిపోతూ ఉంటారు ఎప్పుడు ఆ పుష్కం లేదు ఏమంటే ఇంత కష్టపడిపోతున్నారు దీనివల్ల మీకు ఏమిటి లాభం ఉంది అంటే అవును ఎప్పుడో అనుకోలేదే అన్నమాట లాభం ఏంటని ఎప్పుడో అనుకోలేదే అలా ఉంటారు ఏంటంటే లాభం సో ఏదైతే వహంతి రజ నదులు ప్రవహిస్తున్నది చెట్లు స్థలాలే కాపుతున్నారు చలంతి వృక్షా వహంతి వద్య వర్షంతి మేఘా ఏ లాభాన్ని కోరి ఏ రిజల్ట్ని కోరి అని చేస్తుంది కాబట్టి వాటి ఆఫ్ వ్యూలో మీరు చెప్పాల్సి వస్తే వాటికి చట్టా మాత్ర అది అలాగా ఒక ఎండ రిజల్ట్ ఏంటి లేకుండా కేవలము చేస్తా మాత్రమే దీని మీద ఒక వ్యాఖ్యానం చేస్తున్నారు ప్రవృత్తేన చేసే కర్మ వ్యాఖ్యానం చేస్తున్నారు ఇప్పుడు జ్ఞాని యొక్క జీవితంలో ప్రవృత్తి నివృత్తి రెండు ఉంటాయి అంటే ఎవరో కొన్ని కర్మలలోకి యాక్టివ్ గా వెళ్ళతాం నివృత్తి అంటే మెజార్ మెజారిటీ ఆఫ్ యాక్షన్స్ అనేది ప్రైటిజం ఇంక ప్రవృత్తి అంశంలో ఒక సంగ్రహం ఒక సంగ్రహం అంటే సమాజానికి కళ్యాణం చేసేటువంటి ప్రయత్నం అది ప్రవృత్తి భావం ఇక నివృత్తి అంశంలో దిక్ష అంటే ఊట అలా అంటారు జీవనయాత్ర అంశం ఉన్నారు కదా కేవలం రక్షే కాదు వస్త్రధారణ ఇల్లు అసిలి లెక్కి వసనకాలం అయితే ఏర్పాటు ఇది ఇలాంటి కొద్దిగా కొద్దిగా ఉంటాయి దేహధారణ చేయాలి దేహాన్ని రోగం వచ్చి పడిపోకుండా దాన్ని నిలబెట్టి ఎవరు రోగం వచ్చేస్తున్న నాకులేదు దానికి ముందు మొత్తం లేదు జిల్లీస్ ఈ జీవనయాత్ర కోసం కొంత వస్తే అల్సి ఆ వస్తువు చేస్తుంటారు తర్వాత ఇది అంతకుమించే యాక్టివిటీ చేయాలి ఒకవేళ ఎక్కడైనా వస్తున్నాం యాక్టివిటీ కనబడితే అది లోక సంగ్రహం కోసం కాబట్టి వారు నిష్పాక్షంగా జీవిస్తే డ్రైవింగ్ చేయడం వస్తున్నారు డ్రైవింగ్ చేస్తాడు అండి డ్రైవింగ్ చేస్తాడు కాఫీ కూడా అవుతాడు తిండి కొంత అవుతుంది అవి రావులుగా ఉంటాయి జీవనయాత్ర మాత్రం నడుస్తూ ఉంటాం డిపమింగ్ ఏమి ఉండడం డిటమింగ్ అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు నేను మహామండలేశ్వరం అయిపోవాలి మీరందరూ దానికోసం వర్క్ చేయండి అని నేను ప్రోత్సాహం చేద్దాం అలాంటి అందరూ కలిసి వర్క్ చేస్తా ఇది కూడా మహామండలేశ్వరం మహామండలేశ్వరం ఒక డైట్ని ఉంది ఇది నార్త్ ఇండియాలో ఇస్తాను నిన్ను మండల వేసుకోవాలనే గైట్లు ఇస్తాను అన్ని ఎంత డిగ్రీ ఇచ్చిన వాళ్ళు టీ ఇచ్చినట్టుగా నిన్ను మండల వేసుకోవాలనే గైట్లు ఇస్తాను ఈ గైట్లు ఇచ్చేవాళ్ళు మరి అహారాల వాళ్ళు వారి సంవత్సరాలకు ఒకసారి సమావేశం చేసి ఆ మహాత్ములు సమావేశమే దాంట్లో టైటిల్స్ ఇస్తారు మండల మండల మంది ఇస్తారు ఆ మహాత్ములు అందరినీ కొంచెం హుతామతం చేసి వాళ్ళని వాళ్ళ బుక్ బుక్స్ ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి మనలేదా చేసుకుంటే బాగుంటుంది కనుక సమాజంలో వాళ్ళ తగ్గించి ప్రకటించాలి తర్వాత ఈ మహాత్ములు ఓకేసి మహాత్ములు ఇది కంటేస్తు మహా మంగళేశ్వర అస్సేషన్ ఫోన్ అంటారు వాళ్ళు ఏవో అదిగో పురోస్తారు వాళ్ళేవో కొన్ని క్రైటీరియా పెట్టి చూస్తూ ఉంటారు వీరేమైనా ఆధారాలు చూపిస్తున్నాడా అవకాశం ఆధారం అవ్వలేదు వీరేమైనా అర్చన ఏమాత్రం అదేనా కనీసం కొద్ది ఎకరాలైన అర్చనం అనే క్రైటీరియా అలాంటి క్రైటీరియా ఉంటుంది ఎక్కడో కేవలం ఎదుర కూర్చున్నా వాడికి మంగళేశ్వర అక్కడ ఏదో ఎలా ఉందని అంటారు కాబట్టి వాడైనా ఒక స్థలంలో హరిద్వారీ ఆహారం అలాగే ఎంత కొంత ఎంత పెద్దలు మీద మనకు నా అస్మల మీద పెద్దగా ఉంది మన వేస్తుంది దేవుడు వాళ్ళకి అని అలాగే బీసం అందరేస్తారు మనం ఎస్కూరు ఒక మహానందరం వేస్తూ సో ఇవన్నీ ఒక అవ్వాలేమే ప్రాక్సెస్ ఉంటే దానికోసం ఒక కమల కోసం ఒక యాక్టివిటీ అలాంటి యాక్టివిటీ అది దాని గురించి ఇక్కడ మనం అంటే నేను సన్యాస దృష్టాంతా కూడా ఏం చెప్పానంటే ఈ దిశలింగ్ అనేది ఇది ఒక వ్యామోహము ఇది ఒక బంధము ఇది ఒక సంసారము ఇది సన్యాసం తీసుకున్న తర్వాత కూడా మనుషులను ఎంత అభిసంతున్నామని చెప్పడం కాబట్టి లోక కళ్యాణం కొరకు యాక్టివిజం అదెవర్ లీగల్ యాక్టివిటీ ప్రవృత్తి అనే స్టేట్ ప్రవృత్తి పెట్టుకోమని అంటూ లేదు అదర్ లోక కళ్యాణం కొరకు ప్రధానంగా ఉన్నంత వరకు జీవనయాత్ర కావలసినటువంటి యాక్షన్స్ చేస్తాం అంటే కానీ పసుపు నుండి వేగం తెచ్చుకునే వాళ్ళు సో ఇంత మాత్రమే ఉంటుంది అంతేగాని ఏదో అమాలీ అనే ప్రాసెస్ తోటి చెప్పే యాక్షన్స్ ఏమీ ఉండవు అది ఎటువంటి యాక్షన్స్ ఉండవలసిన నేను మెడిటల్ ఎగ్జాంపుల్ చెప్పాను అటువంటి జ్ఞాని అయ్యమ్ జ్ఞానాద్దిదర్ కర్మాద కర్మాదిదనం జ్ఞానం అదే వాలక్షణా సమాధితం ఆ విగ్రహ వాస్తవం చేస్తారు జ్ఞానాత్మిక విగ్రహ వాస్త ఇప్పుడు జ్ఞానం అంటే జ్ఞానం అంటే మామూలు మన జోన్ కలుస్తున్న జ్ఞానం అంటారు అతను ఎందుకు చెప్తారు కదా ఆత్మకత్త అనే జ్ఞానం ఆత్మసత్త అనే జ్ఞానాన్ని దాన్ని చాలా అందంగా కర్మ ఎందు అంటే లోపలు అజ్ఞానం చేసిన దేనిని కర్మను కూర్చున్నారో దాన్ని అకర్మగా తెలుసుకుంటారు లోపలు అజ్ఞానం చేసే దేనిని అకర్మను చూస్తున్నారో దాన్ని కర్మగా తెలుసుకుంటారు కానీ అలాగే తెలుసుకోవాలి కదండి కాబట్టి వీళ్ళందరూ వీళ్ళు కర్మను కూర్చున్నారు వీళ్ళందరూ అజ్ఞానులు ఇట్లా ఏమిటి అకర్మ అవుతుందండి వాళ్ళందరూ కర్మహితు అజ్ఞానులు అయితే సైడ్ ఇస్టెక్ట్ అవుతుంది గెబ్బడి ఇది అకర్మ కాబట్టి వాళ్ళందరూ కర్మ అనుకుంటున్న వాడిని అకర్మ గా తెలుసుకునేవాడు ఏమవుతాడు జ్ఞానిపోతుంది అలాగే వీళ్ళందరూ ఇది అకర్మ అనుకుంటున్నారు రిటైర్మెంట్ రిటైర్మెంట్ అకడమనుకుంటున్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ అజ్ఞాను కాబట్టి అది ఏమిటవుతుంది కర్మ అవుతుంది దాన్ని కర్మ నవర్చుకున్నవాడు ఏమవుతాడు జ్ఞానం అంటే రిటైర్మెంట్ కర్మ ఏంటి కర్మ చేసుకుంటూ పోవటం అంటే ఆత్మస్వరూపము అకత్వం కనుక అది అకర్మే అర్థం ఆత్మ అసత్ అభోక్తులు నిజానికి అసత్ృ అభోక్తులు లక్షణ కొనసాం శంకరంలో డెఫినెషన్ సంసారం ఏంటంటే అసత్వ భోక్తృత్వ లక్షణ కొనసాగు సంసారం అంటే నేను కష్టము నేను దోప్తను అది సంసారం జ్ఞానం ఉంటే ఏంటి ఆత్మ ఉంటే ఏంటి అకర్తు అభోక్తులు ఆత్మ నేను కష్టమవుతాడు దోప్తమవుతుంది అని తెలుసుకుని అకర్ అభోక్తులు అంటే పర్సెస్ ఆఫ్ డిటమింగ్ అందైపు ఉంటుందన్నమా జీవి ఉంటుంది డిటమింగ్ కోసం ఏమీ ప్రయత్నం చేత జరగడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాను ప్రయత్నం చేస్తున్నాడు మాకు ఎట్ట జరగాలి ఎట్లా జరగాలి అనత్తు ఏం ప్రయత్నం చేస్తున్నాడు అది తెలుసుకోండి అంటే ముసలి తల్లాలి ఏం ప్రయత్నం చేస్తున్నాడు దృష్టికి వెళ్ళబట్టాలి ఏం ప్రయత్నం చేస్తున్నాడు చోట పట్టడాలు ఏం ప్రయత్నం చేస్తున్నాడు అలా అమిస్తుందా ఇప్పుడు జనం పడుతుంది బయట టెంపరేచరు బాడీ టెంపరేచరు ఆ కండిషన్స్ అలా సెట్ అయిపోయింది జామపడే అలాగే యాక్షన్స్ అన్ని అలాగే ఆ సిచ్యువేషన్ అలా వచ్చేసినప్పుడు ఆ యాక్షన్ చెమట పట్టినంత సహజంగా అయితే జాగ్రత్త ఇచ్చినంత సహజంగా యాక్షన్స్ ఎక్కడా కూడా యాక్షన్స్ దగ్గర ఈ ఈ ధర్మకు ఈ స్థలం నాకు కావాలని కానీ ఈ ధర్మం నేను చేసేను నేను అహంకారం కానీ ఈ కూడా నలుసేంతైనా ఉండవు అది జ్ఞానం ఆత్మజ్ఞానం అంటే సో ధర్మాలు అది జ్ఞానం అదే అది ఇది సో మహాత్ ఆ జ్ఞానం అని అయితే ఏం చేస్తుందంటే దహించి వస్తుంది లేకపోతే కర్మ ప్రధానంగా దహించలేదు కర్మలను గ్రహించే పుణ్యం దిగితే పాపం పోతుంది అనుకో ఇప్పుడు కూడా దీన్ని ఎక్కడా అంటే ఇప్పుడు గతంలో రెండు ప్రముఖులు కనపడతాయి క్రిమినల్ పీపుల్ ఉంటారు క్రైమ్ చేస్తూ ఉంటారు వాళ్ళ బ్రూప్ ఉంటుంది వాళ్ళ గ్రూప్ లో ఒకళ్ళు వెళ్ళి నేను ఇది పాపకర్మలు చేయనుంది నేను మానేస్తాను నేను శుణకర్మలే చేసుకుంటాను అంటే వాళ్ళు ఏం చేస్తాను వాళ్ళని కొట్టి చెప్పేస్తారు వాటిని ఇచ్చేస్తారు ఏసారి కబ నువ్వు పాపకర్మలే తీయాలి నేను శూన్యం చేసుకుంటే తీయడానికి తీసుకుమలే చేయాలి ఇదే అధర్మ ప్రవృత్తి దానికి ఆపోజిట్ ప్రవృత్తి ఏంటి ధర్మ ప్రవృత్తి అంటే మీరు ధర్మమే చేయాలి శూన్యమే చేయాలి పాపణ చేస్తారు కట్టుకోవాలి పా దూరంగా శుభ అశుభ శుభాన్ని దగ్గరికి తీసుకోవాలి అశుభాన్ని దూరంగా ఇది ధర్మ అది ధర్మకారుల ప్రవృత్తి సో లోకంలో వీటి రెండు రకాల ప్రవృత్తులు అధర్మ ప్రవృత్తి ధర్మ ప్రవృత్తి జ్ఞాని యొక్క జీవితంలో ఇది ధర్మ అధర్మంలో అతీతంగా ఉంటుంది అన్యత్ర ధర్మా అయ్యత అధర్మా అంతేకాని జ్ఞానికి ఇది శుభము ఇది అశుభము అనే మాత్రం జ్ఞాని మరణము జననము రెండు కూడా సమానంగా శ్రీక మరణము రెండు ఈశ్వరం శ్శానము దేవాలయము ఈశ్వరం రుద్రభూమి అంటే రుద్రీ గురించి శివుడి భూమి ఏంటి శ్నిశానం తీర్చం శివుడికి తేడా ఏంటి ఈశ్వరం ఎందుకంటే మంగళము అమంగళము అనే తేడా ఇది జ్ఞానము దృష్టిలో ఈ దుర్యగ్రహము ఇది పాపగ్రహము అని అర్థాలు చేసిన నిరోజు కష్టం అది విధంగా జ్ఞానం వాళ్ళ దృష్టిలో అసలు ఇంత మేనిఫెస్టేషన్ శని దండి ఇది యాజ్ లో మేనిఫెస్టేషన్ కూడా యాజ్ గురు గురు శుభం శని అశుభం ఉన్నాం కాబట్టి శుభ అశుభములకు అసీంతరంగా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ అకౌంట్ లో పుణ్యం ఉండదు పాపం ఉండదు అంతా కూడా జ్ఞానం చేతనే దే ఇది ఉండదు ఇది న్యూపీఎస్ అంటే న్యూపీఎస్ అంటే ఈగో ఆఫ్ న్యూపీఎస్ న్స్ ఉంటే ఆ న్యూపీఎస్ అట్రాక్ట్ చేస్తుంది శుభాన్ని తన వైపు అట్రాక్ట్ చేస్తుంది అశుభాన్ని అట్రాక్ట్ చేస్తుంది శుభతరం తెస్తే దాని పడుతుంది చిన్న పట్టి స్థలం తర్వాత పాప కన్న వేస్తే పక్క వస్తుంది పాపం ఈ స్థలాల తర్వాత అనుభవించాల్సి ఉంటుంది కానీ నీటి వేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ ఇప్పుడు మహాత్ములు సన్యాసులు అకౌంట్ ఓపెన్ చేశారు అనుకోండి ఆ అకౌంట్ ఆ సన్యాసి దేహ ధ్యానం చేసిందని ఆ అకౌంట్ కూడా ఇవ్వకుండా గవర్నమెంట్కి వెళ్తుంది అంటే మామూలుగా అయితే వీళ్ళ అచినలోకి దానికి వీటిలో మీద వస్తూ ఉంటారు శివానందని చెప్పినట్టుగా శివనందంటే సన్యాసులు కూడా బిల్లు రాసే దిస్వాపరించింది అని పాపం అంటే లోపల సన్యాసులు ఇల్లు ఐదు వచ్చింది బిల్లు రాసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువ చెప్పాడు అనమాట అంత మాట అది అలా ప్రాక్టికల్ అయితే వస్తుంది ఎక్కువలోకి పెడతాము సన్యాసులు తీసుకుంటాము ఏదో కొంత మీడియా మీడియా కొంత భక్తుల ప్రసరం ఇది ఏది కలిపి మొత్తానికి ఏదో అన్ని కలిపి కొంత వ్యక్తిలోకి ఒక యాభై లక్షల ఆస్తి చెప్పి ఉంది ఇప్పుడు డెత్ బెడ్ లేదు వేసుకోవడం నానే కదా డెత్ బెడ్ లేదు ఉంది ఇదంతా ఏమైపోయినా నాకు పర్వాలేదు ఇదంతా కూడా అశాశ్వతమో అని అండవు ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళు అర్థం కాదు నా కాళ్ళు మీరు అందరి బానే ఉంది మేము పెట్టి ఏమవుతున్నామో అయినా కూడా అశాశ్వతమైన రిటైర్ కదా కాబట్టి అయితే ఒక విల్లు రాయలే ఉద్యోగులు అయితే చేస్తే ఇల్లు రాయక ఆ విల్లు రాసేటట్టు మళ్ళీ గృహస్థితి విధికి తేడా ఏ వచ్చింది స్థితికి అదే వచ్చింది ఇది చాలా సంతోషకరమైనటువంటి డెవలప్మెంట్ ఇది ఆధునిక వచ్చిందండి డెవలప్మెంట్ మీరు సభ మహారాజు విల్లు రాన్నారా పూర్వం వాళ్ళు కోసం ఏదో హిమాలయాల్లో ఎక్కడాకక్కడ హృష్ణ తెలుసుకోవడం వాళ్ళు అవుతుంది సరే ధ్యాన ప్రవాహాన్ని సమాజానికి అందజేసి వెళ్ళిపోయారు కానీ ఆశ్రమాలు కట్టడం బిల్డింగ్ నిర్మాణం చేయటం ఎఫెక్ట్స్ని ప్రో చేయటం ఇలా ప్రో పడతాయి ఆటోమేటిక్గా సో అప్పుడు వారికి బిల్డింగ్ రాయటం ఇలాంటి పరిస్థితులన్నీ నిర్మాణం అవుతాయి ఇవన్నీ అవసరమా అంటే దీంతో చూసాం డెస్టిఫికేషన్ ప్రతిదానికి ఏదో డెస్ట్రిఫిక్టేషన్ ఇవ్వచ్చు కానీ శాస్త్రం సపోర్ట్ చేస్తున్నట్టు అని తెలిపదు నాక అనిపిస్తుంది నీకేమైనా మరో అనిపిస్తుంది చెప్తాను నా దృష్టితో నేను నడుపుకుంటాను నాకేమన్నా తీంపడం లేదు కానీ నాకేమని పుస్తే శాస్త్రం సపోర్ట్ చేస్తున్నట్టుగా తోపద్దు కాబట్టి నిశబ్ద మహారాజుని అడిగారు మీరు పెద్దవాళ్ళు అయిపోయింది దేహస్తాన్ని ఆయన పెద్ద కథ మొదలైపోయింది మీ ఆయన రాసిన పుస్తకాలు ఆయన దాడి ఆయన అన్న మాటలు నలుగురు రాస్తే ఎడిట్ చేశారు మాట ఎంత మాత్ర ఎడిట్ కూడా ఏమో ఆయన ఇంటి చెప్పడానికి మొత్తానికి ఇద్దరు ట్రాన్సులేటర్ మూలాపత్రన్సులేటర్ బండ్ బయన పేరు శేఖర్ రమేష్ బండి ఇంకో ట్రాన్సులేటర్ ఇద్దరు ట్రాన్సులేటర్ ఆయన ప్రయత్నం నేను నలుగురు కలిసి దాన్ని స్సి ఏదో కొంత ఇది అటు డా ఆయన చేసి చేశారు పుస్తకాలు అయితే వచ్చాయి ఈ పుస్తకాలు ప్రపంచం అంతా అందులో చతనామ పుస్తకం బొంబే వాళ్ళు చేశారు రకాల పుస్తకం మీరా ఇప్పుడు వీటి అన్నిటికీ మూలంతా వేస్తే ఆయన అడిగారు ఈ పుస్తకాలు ఈ రాయలటీలు నేను అయిన తర్వాత ఈ ఆశ్రమం అష్ట్రమో ఏం లేదు నిజా మేము ఆ పెద్దలు అంటే ఆయన చెప్పారు నాకేమీ సంబంధం అని ఆయన ఏమే క్లేం చేయాలంటే ఇలా దారి పిల్లలు లేకుంటే ఆయన ఇంకో మాట కూడా చెప్తారు నేను మనకి తర్వాత నా పేరు మీద మీరు ఎదురు కొనసాగినాగుంటారు కాబట్టి ఇట్ ఇస్ పాసిబుల్ శాస్త్రము అలా లభిస్తున్నట్లు తోపుతుంది కాబట్టి జ్ఞాని కేవలం పుణ్యం కావాలి పాపం ఒకటి అంటే జ్ఞానే కాదు ఇది పుణ్యము ఇది పాపము ఇది కావాలి వద్దు జ్ఞాని కాదు ఇది ఇది శుభము ఇది అశుభము ఇది జ్ఞాని కాదు జ్ఞానంలో జ్ఞానంలో అలాంటి చేరాలి పాఠ చేస్తున్నాం గీత పాఠ చేస్తాం వచ్చారు అనుకోండి ఇప్పుడు రాహుకాలం అనే పంచు తర్వాత రావాలి అలాగే ఉంటాయి ఇప్పుడు సందర్భం సందర్భం ఆటలు చెప్తే వేరే రాహుకాలం చే కాలం ఇలా పోలిస్తే గుర్తు చేసినాం యాదాసారి మరిగ్గా దగ్గర బిజినెస్ చేయడానికి లేకపోతే వెళ్ళడానికి అవన్నీ చూసుకుంటాము మరి వెళ్ళేది లేదు ఇక ఎండ్ రిజల్ట్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా వస్తాయి అది సంస్కారం ఇప్పుడు కూడా మళ్ళీ ఆ సంస్థ లేదు అది లేదు లేదు శుభ్రం లేదు అశుభం లేదు ఇది వేదికలు వచ్చినా ఆరు ఎదురు వచ్చినా ఒక లేదు ఇది పేరు స్వపాత్సం కాబట్టి శుభము అశుభము రెండు పండలు కూడా గహింపించేవి ఆయన సుయం ఉండదు పాపం ఉండదు అలా ఆకాశంలో ఉంటాయి ఆకాశంలో ఏదో ఉండదు అన్ని ఆకాశంలోనే ఉంటాయి మన ఆకాశానికి ఏది సంగు అలా ఉంటాయి పరమాత్మ బుధ విధ అటువంటి ఆయన్ని సంఘిస్తూ ఉంటారు అంటే పండితుడు అంటే పండిత్ అని ప్రస్తుతం లోకంలో కళామంది ఉన్నారు పండితలు బిరుగాలు కూడా ఇస్తాయి వెంకటేశ్వర స్ట్రీలో పరీక్షలు ఉన్నాయి విద్వాన్ అని పరీక్ష టైం ఆ పరీక్ష కట్టి అయితే విద్వాన్ అనే కైట్ తెస్తారు ప్రారంభం ఇలాగే ఉంటుంది ఆ పరీక్షలో మొట్టమొదటి విద్వాన్ అని పెట్టారు తర్వాత సెక్షన్ చేసి యాదగం చేశారంటే విద్వాన్ ఏ విద్వాన్ బి అని చెప్పారు ఈ సైట్లు యాదిస్తామంటే విద్వాన్ బి అని సైట్ చేస్తాడు ఏదో ఆ పాశ్చాత్య నాగరికత వ్యామోహండి విద్వాన్ అది విద్వాన్ బి తెలుగు తెలుగు విద్వాన్ అని ఇవ్వకు విద్వాన్ విద్వాన్ ఏ సంస్కృత విద్వాసా అలాంటి పద వ్యక్తు మళ్ళీ ఎలాంటి పండుగ పరమాత్మ పండుతుంది పందా అంటే జ్ఞానము రెండో అధ్యాయం భాషలో చూశారు పంద అంటే ఆత్మ జ్ఞానానికి పందా అంటే పందాలు ఆ పందా అతనికి వచ్చిన పదమేది అల్లభ్రమించడం జరిగింది ఓ రకంగా టైట్ అయింది ఆత్మజ్ఞానము పందా అసలు తెలియాక లేదు ఆత్మ జ్ఞానము కలిగినది అనే అర్థంలో అయితే వస్తుంది పండిత కాబట్టి పరమార్థత అంటే ఇది అసలు సెల్ఫ్ ఇన్ ది రియల్ సెల్ఫ్ పండితుడు అసలం జ్ఞాని కర్తృత్వాభిమానము లేని వ్యక్తి జ్ఞాని వాడే పండితుడు అంటే వాడే ఆత్మతత్వం తెలుసుకున్నవాడు అని ప్రశంసిస్తారు ఎవరు బ్రహ్మలుగా బ్రహ్మవేత్తలు ప్రశంసిస్తారు అతస్వరూపం తెలుసుకున్న మహాత్ములు అంటారు ఆయన జ్ఞానం లేదని వాళ్ళు అంటారు ఏదో వచ్చేసింది కదా ధర్మఫలాన్ని వినిపెట్టేమన్నారు కదా ధర్మ బలాన్ని విధులు ధర్మ బలం ఒకేగా విధిపెట్టడానికి కర్మఫలం లేదు కర్మఫలం ఎప్పుడు భవిష్యత్తులో వస్తుందండి ఇప్పుడు కర్మఫలండి మరి ఇప్పుడు ఉన్నది కర్మఫలం మీద ఆసక్తి ఉంది ఏడు విధిపెట్టడానికి అవకాశం ఉందో దాన్ని విధిపెట్టం నిత్యతృప్త నిరాశ్రయోపి చాలా గొప్ప శ్లోకం ఈ శ్లోకాలు ఒక్కొక్కటే లేదు ఒక ల్యాండ్ మైండ్ లాంటిది మనం ప్రోగ్రెస్ చేయటం చాలా కష్టం మీద రకానికి చూద్దాము ఎస్తి సన్మాధి సన్మాది దక్షి సన్మాది దక్షిణాదేవా సన్నాసి ఏ కర్మినే ఇద అవతారా చెప్తా కదా పెద్ద అవతారం జ్ఞానం ఉన్నాను అండి ఇప్పుడు మనం ఆ జ్ఞానం నుంచి మాట్లాడుతున్నాం ఎటువంటి జ్ఞాని కర్మని అకర్మేది అకర్మానికి కర్మయత్ జ్ఞానం తెలుసుకుంటాడు కర్మ ఎందు అకర్మను అకర్మ ఎందు కర్మను దర్శిస్తాడు ఇంకా ఆత్మకర్త అని తెలుసుకుంటారా కర్మాధి ఎందు అకర్మాది ఆధిపతి ఆపోజిట్ తీసుకుంటారు పెద్ద జీవులు ఉన్నాయి వారి ఎందు ఆత్మ అకర్త అనే జ్ఞానంలో ఉన్న వారి ఎందు కర్మ ఉంటుందండి కర్మ సంబంధం ఉంటుందా ఉండదు నైష్కర్మ్యము నైష్కర్మ అంటే నిష్కర్మన భావేత నిష్కర్మీ యాక్షన్స్ ఉంటాయి ఆత్మస్వరూపంలో కతృత్వం ఉంటుంది న్యాక్షన్ అంటే దళలో నిర్గత యాక్షన్ లెస్ యాక్షన్ లెఫ్ట్ యాక్షన్ లెఫ్టర్ యాక్షన్ లెస్ట్ ఉంటారు ఆయన జ్ఞాని నిష్కర్మ అందువల్ల ఆత్మ అకర్మ అని తెలుసుకుంటూ ఆత్మ అసత్ కర్మ సంబంధం లేనిది అనే ఆయన నిష్కర్మ అయిపోతారు అంటే సంతృప్ భోతృత్వంలో త్యాగం చేసినటువంటి వ్యక్తి సన్యాసి అంటే అష్టమరూప సన్యాసం అంటారు అష్టమరూప సన్యాసం ఇది యాడ్ ఇది గ్లో సన్యాసి శుద్ధానికి అష్టమరూప సన్యాసం కాదు ఇప్పుడు శ్రీకృష్ణుడిని ఆరాధించండి అని అన్నారు అనుకో శ్రీకృష్ణుని ఆరాధించడం అంటే దాంట్లో తేలి చేయని పద్ధతి ఒకటింది కఠినమైన పద్ధతి ఉంటుంది పేరు చేయని పద్ధతి ఏంటి శ్రీకృష్ణ విగ్రహావతి పంపు చక్కడ పెట్టి నాలుగు అక్షములు రెండు పుంజులు వేసి పూజ అష్టోపర శతనాలు చేసిస్తే అయిపోయింది గంటలో గంట అక్షలు గట్టిగా వస్తున్నాడు వస్తే ఇరవై నిమిషాల్లో వంద మూడు అమ్మూడే లాగి బాగా ఇంజి పెద్దలు విషయం సో అది చాలా తేలికైన పని అంతే పెద్ద గదువు తేలికైన పని ఏదో పని ఏంటి శ్రీకృష్ణుని ఆరాధించటం అంటే శ్రీకృష్ణుని దోభవను శ్రీకృష్ణుని ఆహలింపజేసుకుని వాటిని జీవించుత అది యథాస్థమైన నివాళి శ్రీకృష్ణుని స్మృతికి నివాళి నచ్చిందంటే అది నివాళి గాంధీ గారికి నివాళి అర్థం అంటే మన రాజకీయ నాయకులు వంశం ఏకాట తాములు జోగము ఇవన్నీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మానేసి అది గాంధీ గారికి నివాళి ఇలా ఉంది ఇలా ఏం చేస్తారంటే అక్టోబర్ రెండు పొద్దున్నే రండి ఆ నేను ఇచ్చినట్లు వేసి ఆ గాంధీ గారు నన్నో మాల హెలిఫోన్ టెలిఫోన్ కాదు టీవీలో అన్ని పెట్టుకుని వాళ్ళు పొద్దున్న వేస్తారు అంత పేడిక పను అన్నిటికంటే పేడిక ఆయన చెప్పిన బోధుడు ఆచరించడం చాలా ఎనివే కాబట్టి సన్యాసి అంటే అసాయం వ్యక్తులు దర్శించుకుంటే సన్యాసం ఏమి కదా అత్యవ సన్యాసం సన్యాసంలో కఠినమైన సన్యాసం ఏంటి అంటే సన్యాసం యొక్క స్థిరికి జీవితంలో తీసుకున్నారు ఇందులోనే నార్త్ ఇండియాలో ఒకప్పుడు హనుమాన్ ప్రసాద్ జీ పెద్ద అవకాశాలం లేదు అలాగే దేవదయాలు దేవేంద్రత అవకాయ లేదు వాళ్ళు గృహస్థి వైశ్యా సన్నిధి చెందిన గృహస్థు వాళ్ళే సన్యాసులు అందరూ కూడా పెద్ద పెద్ద మహాత్ములు అందరూ కూడా వెళ్ళే వాళ్ళకి వాళ్ళని దర్శించి వాళ్ళతో సంభాషణ చేసి సత్సంగం చేసే సన్యాసుల కంటే కూడా ఎక్కువ మర్యాద లోపల వాళ్ళకి ఉంది వాళ్ళ జీవన రక్షణ సన్యాసం పూరిత సన్యాసం రామసుమ సన్యాసం సన్యాసాస్త్రం ఇస్తున్నా లేదు కదా కానీ మన సన్యాసులందరూ కూడా ఆంధ్ర సుంద్రభూత్వ బోధలను సేకరించి ఇన్స్పైర్ అవుతారు ఇతర దివస్ మహారాజా సన్యాసికం గృహస్థాయి అసన్నా గృహస్థి ఉంది సన్యాసస్థి సన్యాసే తేస్ గృహస్థి సన్యాసే సుభమ బ్రహ్మజన్య నిర్మా సన్యాసీ జ్ఞాన సన్యాసే త్యాగం చేసేస్తాడు ఏంటి త్యాగం చేశాడు అనాత్మ ధర్మం కలిగింది త్యాగం చేశాడు అత్యజ్ఞానం చేసినా అది త్యాగం అవుతాడు సో మరి ఏం చేస్తాడు చేష్ట ఏమైనా చేస్తాడో అయితే మెద్య ఉదమో తీసుకుంటా చేస్తాడు ఏంటి చేష్ట దేష్ట మీద ఉంటుంది దేష్ట ఉంటుంది జీవన మాత్ర చేష్ట జీవితానికి ఎంత అవసరమో అంత చేస్త చేస్తూ ప్రవర్తీవిజం ప్రవృత్తి అది సన్యాసీక్రవృత్తరకాలు దర్శన సకర్మే ప్రయోజనమ పశ్యన్ సమాజే శంకరుడు అవతారని జాగ్రత్తగా రాస్తా స్వతంతి ఆయన ఉన్నారు సన్యాసం అంటే జ్ఞానం వచ్చేసిన తర్వాత ఇంకా ప్రవృత్తి ఉండదు యాక్టివిజం ఉండదు యాక్టివిజం ఉండదు ఆయన ఒకప్పుడు ఈ జ్ఞానం రావడానికి ముందు యాక్టివ్ లో ఉన్నదా లేదా విద్యకు వివేక ప్రవృత్త వివేకము అంటే ఆత్మ అనాత్మ వివేకం ఆత్మ అకర్మ కర్మ అనేది కేవలము అంతఃకరణ అహంకారం నుంచి మొదలుపెట్టి దేహం వరకే ఉంటాయి చూపిస్తే అది అనాత్మల పిచ్చి ఆత్మలు కాదు అని తేడాగలేదు తేడా ఎప్పుడైతే తెలిసిందో ఆత్మ అకస్తా అని తెలిసిందో ఆ వివేకం ఉపయోగించడానికి ముందు మేమే కష్టము అనే అహంకారం తోటి ప్రవర్తించింది యాక్టివిజం ఉంది సరే ఆ యాక్టివ్ గా ఉన్నాడు యాక్టివిస్ట్ యాక్టివిస్ట్ ఉంటాను ఇందులో పొలిటిగా యాక్టివిస్ట్ ఉంటాం పొలిటికల్ యాక్టివిస్తే ఉంటాడు ఒక నేను ఓ జెండా పక్కన తిరిగాను నిజంగా ఓ పార్టీ జెండా ఒకటి పక్కన తిరిగా కొన్ని సందర్భాల్లో తిరిగాను ఒకసారి ఆ జన్ ఆ జరిగినప్పుడు నెగ్గేది ఇంకోసారి ఉంటుంది ఆయన గెలిచినప్పుడు నేనే నెగ్గానని సంతోషించాను ఆయన ఓడిపోయినప్పుడు అయ్యో మనం కష్టపడడం ప్రయోజనం కట్టలు అయ్యాను పార్టీ ఈ మంగళారండి నాకు అయ్యాను సో పార్టీ జెండా పక్కన ఆ తర్వాత కొంతకాలానికి నాకు అర్థమైంది ఏంటంటే ఈ పార్టీలన్నీ ఒక్కటేనా ఇంకోటి కూడా అర్థమైంది ఈ వివేకం లేకపోవడం చేతనే అప్పుడు తిరిగి అది కూడా అర్థం అంతే వివేకత ప్రభుత్స అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఎలా ఉంటుందని చెప్పడానికి వివేకం పుట్టడానికి ముందు ప్రవృత్తుడుగానే ఉంటారు యాక్టివ్ గానే ఉంటారు సరే కర్మలు చేసేస్తున్నారు ఎవరైతే ప్రారంభకత్వం యాక్టివిస్ట్ గా తర్మల్ని చేసేస్తున్నాడు యాక్టివ్ గా తర్మల్ని చేస్తుంటూ పోతున్నాడు కన్మల్ అంటే ప్రాథ్యకత్వం యాక్టివ్ చేస్తున్నాడు పోతుంటే ఉత్తర కాలం వయస్సు వస్తున్న కలివి వాళ్ళకి అనుభవాలు వస్తున్న కలివి ఉత్పన్న ఆత్మ సమ్యస్య వారికి లోత మహాత్ములు మనకి ఆత్మజ్ఞానం జరిగింది ఆ నేత ఈ పార్టీని ఈ యాక్టివిజం ఇది తప్పిది తప్పంటే దీంట్లో సాధన లేని పురుషార్థం ఇది కాదు ఒక పార్టీ నేత పురుషార్థంలో అవుతుందండి అది అది పురుషార్థం కాదు పురుషార్థం దాంట్లో లేదు పురుషార్థం ఎక్కడుంది అతస్వరూపాన్ని తెలుసుకోవడంలో పురుషార్థం ఉన్నది అని మహాత్ముల యొక్క బోధన నుండి సంకల్ప సుఖంగా ఉంది ఏ కారణం చేసినా వీరికి విలేకం జరిగింది కలిపితే ఏమవుతుంది వివేశం కలిగితే అవుతుందో తెలిసిన సహా కర్మని ప్రయోజనం అపశ్యండి కర్మ ద్వారా సంపాదించాల్సిన గోడేమీ లేదు స్పర్తి అర్థం లేదు గృహలోకంలో రాజకీయ అర్థం లేదు ఉన్న డబ్బు కలిసి ఎక్కువ డబ్బు కావాలో అర్థం లేదు పొడుపు పొజిషన్ లో ఉద్యోగాలు మనవాళ్ళు కావాలో అర్థం లేదు ఫస్ట్ చేస్తాం లెక్కగా కావాలా అర్థం లేదు కొన్ని పెద్ద బిల్లింగ్ లో రిటైర్మెంట్ లైఫ్ కావాలే ఏమవసం లేదు వారి కర్మ ఏం చేస్తుంది అది ఏం చేస్తుంది అటువంటి విరక్తుడు ఏం చేస్తాడు కర్మని ప్రయోజనం అపశ్య కర్మ వల్ల పొందాల్సినటువంటి లక్ష్యం ఏది లేదు మరికేం కనపడదు కర్మ చేసి లక్ష్యం ఏం కనపడం కనపడకపోతే ఏం చేస్తుంది కర్మ పరిత్య ఆ కర్మకి నీళ్ళు సన్యాస కర్మని విద్య పెట్టడం అంటే స్వసాధనం కర్మ పరిస్థితి కర్మ సాధనములతో సహా నేను మీకు ఒక ఈలో దాను ఒక పదిలో ఇక్కడ కర్మను విద్య పెడతాను సాధనములతో సహా కర్మలు విధి పెడతాడు ఏంటి ఆ సాధనాలు పెట్టుకోవడం రూహింద మీరు సన్యాసులు స్వీకరిస్తాను అన్నాను కదా ఏడుపు ఏ సాధనా జీవితలేదా నన్ను చిత్రం ఉంటారా రాష్ట్రం శిఖాలు అభిప్రాయం శిఖాలు ఏదో చూడతాండి కర్మ సాధనాలు భార్య కర్మకి భార్య ఉండాలి తెలక ఉండాలి నియంత్రం ఉండాలి నేను ఉంటే కర్మ చేయడానికి అవసరం పెద్దలు ఇజ్మెంట్ వస్తుంది ఎన్నో పీఠానికి కన్ను తీతానికి కావాలి కదా మరి కమ్మలో కన్ను వల్ల సాధించాల్సినటువంటి ప్రయోజనం లేదు అలా చేస్తారు ఒకవేళ అలా చేయడానికి చూద్దాం అదే చూడండి మత్స్యకారులు అన్ని అన్ని పరిస్థితుల్ని ఎవరు ఎంత చక్కగా సంభవే సతి ఏదో కారణం ఒకప్పుడు ఏ కారణం అని మీరు చెప్పలే ఓ మహాత్ములు అన్నది నేను అన్నాడంటే నేను ఎంతోమంది గృహస్థులు ఎదురునండి వాళ్ళు సన్యాసం తీసుకోవాలి సన్యాసం తీసుకోవాలి అని కాలంలో కారీకరించాలి ఆఖరికి గృహస్థానం చెప్తారు నేను చెప్తాను అష్టమాల గురించి చదువుతారు ఇటువంటి క్యారెక్టర్ అష్టమాల్లో వాళ్ళు ఆ అష్టమాల్లో వేలాడుతూ ఉంటారు అక్కడ అక్కడైతే తిరుగుతూ ఉంటారు ఆ మహాత్ముడు దృష్టిగా తిరుగుతూ ఉంటారు ఆ మహాత్మాలు మలయాళ చిత్రం సన్యాసం మలయాళ చిత్ర ఇది ఎవరు ఆయన మీరు సన్యాసం తీసుకోవాలి సన్యాసం తీసుకోవాలంటే చెప్తారు గృహస్థిగానే చెప్తారు మాట నడుగు నేను ఎంతో మంది సన్యాసం చూశాను చాలా పొరపాటు చేశానండి ఆ మహాయని కాలు బస్సుకుంటూ పిక్తున్నాను పెట్టి బస్సు తిప్పుడు పౌరులు పెట్టి బస్సు తిప్పు ఆ మహాయస్థ ఉన్నప్పుడు ఆడసి మడత పెట్టి మన్నాడు పెద్ద ఎంతకుండా పెడితే మహారాజు గారు కష్టం లేదండి ఇదే చెప్పాను అనవసరంగా ఈ సన్యాసం లెక్క చేయండి అని ఆ ప్రశ్నలు పెట్టుకోడాక రైతు కూడా చెక్ చేసి ఆయన ఒకసారి ఆయన ఎగ్జింది వాళ్ళని వెళ్తే వాళ్ళ ఏదో ఆస్తున్నాయి ద్రమే జరిగి ఆ వరలో పడిపోయి నేను ఇప్పుడు ఇలా తయారయ్యాను మళ్ళీ రైతులు ఎలా ఉంటే లేదు ఎందుకు ఎంత కొరపాటు చేస్తాను అని బాధపడే విన్యాసం ఎంతటం వల్ల చెప్పహీనంగా పోతాయి వాడు సెంటర్లో ఏమంటున్నారు వారికి ఆత్మస్వరిత జ్ఞానం అయితే కలిగింది కానీ సన్యాసం సేకరించే సందర్భం వారికి రాలేలేదు అలా గృహస్థిగానే ఉండిపోయారు ఒక స్కిన్ నిమిత్త ఆ ఏదో కారణం చేత గృహస్థిగానే ఉండిపోయారు ఎందుకంటే ఉండిపోతారో కర్మ పరిత్యాగం పొందారు కర్మ పరిత్యాగ అసంభలే గృహస్థిగా ఉంది నేను పొంగి వెలిగించాలంటే సన్యాసైన తర్వాత నేను పొంగి వెలిగించాను అగ్నిహోత్రాలకి నాకు సంబంధం ఉండిపోయింది నేను పొంగి వెలిగించను అని సన్యాసి అనకుండానే అంటారు ఇంకా పొంగులో ఉన్న గృహస్థులందరూ పొంగలి అరే ఆయన పొంగు వెలిగించుకోక ఆయన ఆయన మనలో వెళ్ళి పెట్టాలి గృహస్థులు కోసం వాడు వర్క్ వాడిగా మన వేసి పెడతారు గృహస్థుగా ఉన్నవాడు ఎవరు పెడుతుంది కాబట్టి ప్రభుత్వ ఉన్నవాడు తన ఫలితాన్ని విలుస్తాడు కర్మ ఫలిత్యాలు సంభవం కాదు కానీ అతనికి తెలుస్తూ ఉంటుంది ఏది ఆత్మస్వరూపముందు కర్హమ్మ లేదు అని తెలుస్తూ అప్పుడు ఏం చేస్తాడు అసలు కర్మేత సంగరహితయా ప్రయోజనాభావా కర్మని అభిప్రవృత్ కాబట్టి టెక్నికల్ స్పీకింగ్ సన్యాసము కర్మ సాధన పరిశాదము వేస్తున్నా గృహస్థాశ్రమంలోనే కంటిన్యూ అవుతున్నా సర్మయందు కానీ కర్మయందు కర్తృత్వం లేదు తత్ఫలమునందు భోక్తృత్వ ఆకాంక్ష లేదు సంగరం రెండు రకాల కర్మ సంగతి నేను కర్మ ఫర సంఘం నేను భోగుతాను ఈ రెండు సంఘాలు లేవు కర్మని సరైన సరిగా నటిస్తు రెండు సంఘాలు ఆయనకి లేవు ఆయనకి కర్మ వల్ల తాను పొందాల్సిన లాభం ఏమీ లేదు స్వ ప్రయోజనాల పొందాల్సినటువంటి లాభము ఏమీ లేదు కర్మలు చేస్తూనే ఉంటాయి పూర్వ వరకు కర్మని అభిప్రవృత్తితో ఉంటుంది ఇతర యాక్టివ్గా కర్మలు చక్కగా చేస్తూ కానీ ఈ కర్మలన్నీ కూడా కేవలము లోక కళ్యాణం కొరకే చేస్తాడు అటువంటి జ్ఞాని లోక దృష్టిలో కర్మలను చేస్తున్నట్టు కనపడ ఆ కర్మలు ఎందుకు కానీ ఆ కర్మ ఫలముల కానీ కర్తృత్వ భోక్తృత్వ రూపములైన ఆసక్తి లేని కారణంగా ఆయన లోక దృష్టిలో కర్మలను చేస్తున్నట్టు కనుక వాస్తవంలో ఆయన కర్మలను చేస్తున్నట్టు కానే కాదు కాబట్టి మొత్తం చేసి స్థితి చేస్తుంటే ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఈ టెక్నికల్లీ ఎనౌన్స్ కర్మ అండ్ సన్యాసి ఆర్ నాట్ దట్ ఈ పాయింట్ కొన్ని సందర్భాల్లో అలా అవుతారు ఆ వాతావరణం అలా విధంగా అవుతారు కొన్ని సందర్భాల్లో అవుతారు ఎందుకంటే నేను స్పష్టంగా చెప్తాను నన్ను అడుగుతాను మీరు ఎందుకు సన్యాసం తీసుకున్నారని అడిగి ప్రార్థహహీనంగా తీసుకున్నదైత నేను ఏదో ప్లాన్ చేసేసి నన్ను ఇబ్బంది చేయడం కోసం తీసుకున్నది కానీ ప్రార్థహహీనంగా అలా అవుతుంది అంటే మళ్ళీ ప్రారంభమవుతుంది కష్టపడుకుంటున్నారా అని అలా కంప్లైంట్ చేయలేదు కదా ఐనా కంప్లైంట్ ప్రారంభాధిలో వచ్చింది ఎందుకంటే అది మన జీవితంలో అలా తీసుకునే సంకల్పం అలా ఉంది ఆ హైయర్ పవర్ యొక్క డిజైన్ ఆ వీళ్ళు అలా ఉంది అధ్యాత్మిక అది మనం ఏదో పెద్ద ఉభయం చేస్తే తాము చేసింది ఏది కాదు ఎందుకంటే సన్యాసం తీసుకోకుండా జ్ఞానం కలిగిన మహాత్వం ఎంత ఉందన్నమాట సన్యాసం తీసుకుని అఘోవైద్యగిస్తే అనేక రకములైన రాజదేశాల నిస్థితిలోకి ఆ సన్యాసాన్ని ఎలా నిర్వహించాలో తెలియదు ఆ జరిగే మూడు కథ మూడు వేల హండ్రెడ్ కాబట్టి దట్ ఈస్ ఇక్కడ శంకర్లు స్పష్టం చేసిస్తారు స్వసాహనం కర్మ వీధి పెడతావా లేకపోతే ప్రసాహనం కర్మని కంటిన్యూ చేస్తావాళ్ళు ఆ నిమిత్తాన్ని బట్టి ఆ సందర్భం బాధపడుతుంది రామసుందర మహర్షి రాజు వాడు గృహస్థిగానే విజీత శుభ మహర్షులాంటి వాడు రామతీర్థలాంటి వాడు గృహస్థిలో ఉండలేదు రామతీర్థం ఉన్నాడు అనుకోండి ఆయన గృహస్థుగా ఉండలేడీకనా ఆయన ప్రారంభంలో గృహస్థిగా ఉండడం రియాక్టి వాతావరణం అంటే కొన్ని ప్రారంభాలు అలాగే ఉండాలి ఆత్మ అకర్త అనే సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావా లేదా అనే విషయాన్ని ఇక్కడ నేను మీకు మహాత్ముడు ఆయన మీకు ఒక ఆయన వెళ్ళాడు వెళ్ళి అవునా అంటే ఏమండి నేను ఆత్మనిష్టలో ఉన్నాను గృహస్థుగా ఉన్నమాట వాస్తవమే నేను కొంచెం వాళ్ళు మన వాళ్ళు కాపలే కుటుంబానికి దూరంగా ఉంటున్నాను బాణపష్టంగా ఉంటున్నాను తపస్థ చేసుకుంటున్నాను ఆత్మనష్ఠం తెల్లవారు చేస్తే మీ అనుగ్రహంతో నేను తులసాగా ఉంటున్నాను కదా ఇప్పుడు నేను సన్యాసం తీసుకోవాలంటారా అని అడిగాడు నేను నేను చెప్పాడు ఎంత సన్యాసం అయ్యా ఉదయం ఉండు సన్యాసం వల్ల మోక్షం కాదు జ్ఞానం వల్ల వస్తుంది మోక్షం జ్ఞానాన్ని మోక్షానికి శాస్త్రం ఉంది ఈ సంతోషంగా ఈ వెళ్తే గట్టికి ఇంకా ఇచ్చే అన్నాడు ఏమండీ ఆ బాధ్యతలు అన్ని తీసుకొని ఇంకా ఇంకా ఇంట్లో అలా వెళ్ళాడుతూ ఉండటం కాల ప్యాకెట్లు తీసుకురాటం లబ్లా తీసుకొస్తూ ఉంటాం మీరు చెప్తూ ఉంటాను పనులు చేస్తూ ఉండటం ఇస్తాను రేపు ఉందో ఉండటం ఆ బాధ్యతలు మేము ఇస్తుంటాం రుచిగత పడుతూ ఉండటం అలాగే ఈ తర్వాత ఈ పొద్దున్న కోడలు వాళ్ళేమో కలిగే ఉండరు పార్టీలు అంటారు బ్యాంక్స్ అంటాను మనము మన కళ ముందే బాధ్యులు చేస్తూ ఉంటాం అవన్నీ నా భార్య నేను టచ్ చేసి తీశాను ఆ కోడలతోటి హడాదిగా హ్యాపీ అలాగే ఎందుకండి వెళ్ళడానికి అనలేదు కాబట్టి మీకు ఎందుకు సన్యాసం తీసుకుంటాను నేను అభిప్రాయం ఏదైతే అడిగారా ఆయన పేరు మహాత్మ్యం ఆయన ఎందుకు ఇంకా గంపల పట్టుకు వెళ్లడంతో రేపు శివరాత్రికి వస్తే గంట తేడాలో ఇద్దరు వ్యక్తులకు ఇటీవల సలహా ఇస్తారు కాదు మన ఎక్కడ పిట్ట స్వామి ఎవరికి ఎవరు తిరుచుకోవాలంటే అది కాబట్టి దానికి ఆర్గ్యుమెంట్ రెండు ఇచ్చితే ఉంటాయి రెండు మొత్తం కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి జనకుడు సన్యాసం నేను సన్యాసం తీసుకోవాలంటారా అదే ఉదాహరణ అండి ఇప్పుడు రెండో వాళ్ళేంటి సుతులు వాళ్ళందరూ ఏ విద్యార్థంలో సన్యాసం తీసుకున్నాడా ఏ జాతకా సన్యాసం తీసుకున్నాడా కాబట్టి శివరాశి తీసుకుంటే ఏమవుతున్నాడు ఏమంటారంటే చాలా సభ్యులు తీసుకోవాలి శివరాత్రి అలా ఉంటుంది అంటే ఇతరకి వర్తించిన లాజిక్ అసలు వర్తిండు అసలు లాజిక్ అసలు ఎవరు ప్రావో వాళ్ళకి అదే అన్నారు ఏదో కారణం ఉంటుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే జ్ఞానము అనే అడ్ని వెలిగించుకోవాలి భగవాన్ బుద్ధుడు చెప్తారు బిఎ లైట్ అంటే మనం ఎలా ఉంటామంటే పై గురువు గారు లైట్ చూపిస్తారని మనం ఆ రైట్ లో పెడతాం గురువు లైట్ చూపిస్తారు లైట్ చేతిలో పెడతారు ఈ గృహాలకు బిఎ లైట్ అంటే అందుకోసం గురువు గారు సాకారం చేస్తారు కానీ లైట్ బాధ్యత గురువు గారికి మేము హోసాల విషయాలు తీసుకుంటా ఉంటాం విషయాలు కాంట్రాక్ట్ అలా ఆ జ్ఞానమైన అజ్ఞని మన హృదయంలో మనమే నిలిగించుకోవాలి తెలిగించుకుంటే ఆ శత్రుత్వ భోగించాలని లెక్కిస్తాయి లెపిస్తే కర్మబంధమే పోతుంది అప్పుడు అటువంటి మహాత్ములు కూడా కర్మ చేస్తూనే ఉంటాడు సదీరం కర్మ అకర్మ యుగ సంపద అది పూర్తానికి కర్మగా ఉన్న వాస్తవంలో అది కర్మే కాదు కేవలం ఒక కర్మ చేశానన్నాయి ఆ కర్మ చేసిన కర్మ అయిపోయిందండి కర్మ అయిపోయిన తర్వాత ఈ కర్మ నేను చేశాను అనే అభిమానము ఆ ఫీలింగే లేదండి దీనివల్ల మనకు ఎంత లాభం వచ్చింది అనే ఆలోచన శుభరాలుగా లేదండి ఇప్పుడు ఆ కర్మ చేసినట్టేసినట్టు కనపడ్డా ఏం చేయలేదు ఏం చేసే కర్మ చేస్తారు ఆ కర్మ ఫలం జలాలైనా ఆకాంక్షించాలి లేదంటే కర్మ నేను చేశాను అని ఒక విషయం కోసం ఉండాలి వాడు దాన్ని చేసేలా కర్మ అకర్మయ్య సంత వారు చేసిన కర్మ కూడా అకర్మే అయిపోతుంది విచ్చేతమర్థం చేస్తున్నా ఇది విషయాన్నంత బోధించట వరకు శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని అంటున్నారు ఇది అవకాని ఇప్పుడు చూడండి అవతారించలు కనుక లేకపోతే ఈ శ్లోకాలు చాలా కష్టం లోపల దారి కర్మఫలాసంగం కర్మఫలమునందని కృష్ణను చెప్లా నిత్యతృప్త అన్ని కాలములలో సుతుష్టి నిరాశ్రయ మానసిక పరాహీనత లేనివాడై కర్మే కర్మయందు అభిప్రవృత్తు అధికముగా చేస్తున్నావు సహిజ్ఞాని ఏ కర్మనున్నాడు దీనికి కర్మఫలం మీద ఆసక్తి అటాచ్మెంట్ ఆసక్తి ఉంటే అటాచ్మెంట్ అంటే ఆసక్తి పోవడం ఆ లైటింగ్ లైటింగ్ మీద విన్నా ఇంకొక ఓల్డ్ ఫ్యాషన్ ఓల్డ్ ఫ్యాషన్ ఎగ్హెసింగ్ ఎందుకంటే మీకు గొప్ప గొప్ప ఎగ్హేషన్స్ అనేది ఎవరో కాలం ఎగ్హేషన్స్ అంటే ఆ లైటింగ్ కుడి నేను పుస్తకాలు అట్ట వేసుకున్నందుకు మా అమ్మగారిని అడిగేవాడి నేను పుస్తకాలు పట్టు పుస్తకాలు వచ్చి అన్నింటి అట్లు వేసుకుని అట్లో అప్పగించుకోవాలి నాకు పిండి కావాలి అంటే సరే ఇష్టాలు అది వంట అంటా చేసుకున్న తర్వాత ఏదో పిండి ఇంట్లో పిండి ఉంది దాని దగ్గర ఏదిలో ఉంటా లైట్ ఇండ్ అనే వాళ్ళు ఏదో మరిపిండో దాన్ని నేలలో అలా మరిగించి మా వెదర వచ్చి కలిగి పెట్టి ఇందులో తీసుకెళ్ళి అది రాత్రి నేలలో అప్పగించుకుందాం అది దాన్ని దానికి హిందీలో ఏమంటారో చూసినా తిండికి శక్తి శక్తి మీకు మాత్రం అంటారండి అంటారా అందర మీరు విన్నారా దాన్ని శక్తి అని ప్రకార ప్రకారాలు సమస్యలు ప్రకార ప్రకారాలు తీసుకెళ్తారు కానీ ప్రాధాన్యత చేస్తాను కదా మానవుల్లో స్వప్తి వస్తుంది ఆ స్వప్తి కింద ఎందుకు అంటారు అది ఆ పిండి ఆ పిండి ఇలా నాది ఆసక్తి అంట అంటే ధర్మ అసక్తి ఉన్నట్టు అసప్తి దాని ఆసక్తి అండి మనుషులకి ఫలం లేదా అంత ఆసక్తి ఉంది కర్మ ఫలం లేదా కర్మ ఏది అంటే ఏంటి నాకేం రాదు ఒక అన్న నేను అన్నా ఓపెన్ ఓట్లు వేయండి మీరు ఓటు వేయకుండా అలా నిద్రపోతారు ఏంటి ఓటు వేస్తే ఏం లాభం దీనికి రాహుల్ ఎందుకున్నారు రాహుల్ లేకుండా కన్ను తీహుల్ లేకుండా కూడా తప్పు చేయాలి ఓకే తెరవి అంటారు మంచి క్యాండిడేట్ చేయండి వాడు మనం ఓట్ వేసినా ఎక్కడ ఎందుకు వేయాలి అంటే ఓటు వేస్తే నాకు రాహుల్ రావాలి నేను ఎవరికి ఓటేస్తే బాగున్నా అంటే మొత్తం దృష్టి అంతా కూడా ఫలం మీరు ఫిఫ్టీ అయిపోయింది సార్ అమిషన్ లో హండ్రెడ్ పర్సెంట్ ఫలం మీరు ఫిఫ్టీ అయిపోయింది ఎవరికి ఇది చాలా దురదృష్టకరమైన అది సమాజంలో అవన్నీ లక్షణం ఉండకూడదు ఎక్కడ పిచ్చినా అదే నడుకుంటుంది నేను ఆశ్చర్యపోతాను అంతేకా మానేశాను అక్షణ ఒకసారి సీతారామ కళ్యాణానికి వెళ్ళాను శ్రీరాముని సరే నన్ను అక్కడ చిన్న తగ్గ వాళ్ళు కళ్యాణం చేస్తున్నారు పురోహితులు వాళ్ళు ఏదో చెప్తున్నారు కాలేజీ చెప్తున్నారు ఇంకా అనౌన్స్ రైతులో మంత్రాలు తక్కువ అనౌన్స్మెంట్ చేస్తున్నారు పేరు అనౌన్స్మెంట్లు అంటే ఈ సీతారామ కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళ పేరుకలు అన్నీ చేస్తాయి అని మాకు అంటే సీతారామ కళ్యాణాలు ఎందుకు చేస్తున్నారు అంటే కోరికలు దీని మీద మహాత్ములు వ్యక్తం చేసిన అభిప్రాయాలు నేను చెప్తే మీరు మీరు ఆస్తులు చెప్తాను లేకపోతే రాముకుంటారు ఈ నిల్లాంటి అనుకున్నా అంత కఠినమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా సీతారామ కళ్యాణం చేస్తే మీకు ఏం చేస్తాయి తర్వాత ఒక ఆయన అన్నాడు దాని దృష్టాంతం కూడా మేము మా అతనికి జన్మూలో ఉద్యోగం వస్తుంది వేసా రాలేదు ఇప్పుడు సీతారామ కళ్యాణం చేసుకుంటే వేసం వస్తుంది వెంకట వేసాస్తాం మీరు మీరు బిజినెస్ లో అభివృద్ధి తిందాలంటే రుద్రాక్ష రుద్రాష్ట్ర ఏడు నిఫాలు ఆరు నిఫాలు ఎనిమిది నిఫాలు పది నిఫాలు వాళ్ళ కన్సల్టెంట్ రుద్రాక్ష కన్సల్టెన్సీ ట్యాక్స్ కన్సల్టెంట్ లాగా రుద్రాక్ష కన్సల్టెంట్ వాళ్ళ కన్సల్టెన్సీ అక్కడ బోర్డులు ఎలా ఉంటాయో చూసినా డాక్టర్లకి మరి ఘంటలో ఎలా అయితే ఈ హార్ట్ స్పెషలిస్ట్ లో సర్జరీ పోనీ సిగ్ చేయాలి హార్ట్ కి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని మొదటి ఘంటులే మళ్ళీ మంచి స్పెషాలిటీ ఎలక్ట్రిసింది అలాగే గుద్రాప్తంలో మళ్ళీ స్పెషాలిటీ అయింది తెలుసు మంచి ముఖ్యం తెలుస్తుంది నేను అన్ని చూసి వచ్చాను ఒకసారి అయ్యేది నాకు తెలుసు డాక్టర్ స్పెషాలిటీ అయితే కన్సల్టెస్ డాక్టర్ డాక్టర్ అభ్యుద్ధి వెళ్తే అక్కడ భయం కూర్చొని ఉంటారు ఆయన కన్సల్ట్ రాష్ట్రం ద్వారా రేపు ఎలా నడుస్తుంది రెండు కోట్లు పెట్టుకుని బాగా రావటం లేదు డ్యాం దీనికి డబ్బులు తప్పవల్సిన సంతింది పేషెంట్ వస్తున్నారు ఖరీదైన ప్రేషన్స్ ఇక్కడ చేసుకునేట్లా అవ్వాలి ఏ రుద్రాక్ పెట్టుకుంటే పడుతుంది అంటే ఆయన చెప్తారు నైన్ రూపాయలు పెట్టుకుంటే మీకు పేషెంట్ బాగా వచ్చింది మీకు బాగా బాగా వస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దానికి అది ఇస్తారు ఆయన స్పష్ట స్ప్రస్ చేస్తూ లేని బిజినెస్ పీపుల్ స్పెస్ట్ చేస్తూ లేని స్టూడెంట్స్ ప్రశ్నిస్తూ లేని మ్యారేజ్ అండ్ రావు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్ప్రస్ లేని గ్రూప్స్ అన్ని సెపరేట్ గా ఉంటాయి ఈ రవీంద్ర భాషలో మనం ఎప్పుడెంట్ గ్రూప్ రాష్ట్రం దేనికి రాని స్పెస్ట్ చేస్తే ఇదంతా రాష్ట్ర ఏమి అమోహం ఏమి కుటుంబం అంతుల మీరు రుజ్రాక్షణ రుజ్రాక్కుంటే మీరు కోరిక ఎందుకు తీరాలంటే అలా రాష్ట్రం ఏమో లేదండి మీరు తోలికి తీరాలంటే ఆ కోరిక తీరడానికి కావాల్సిన అపోటు చేసుకుని అడగాల గానీ గుజరాక్ కోరిక ఎందుకు చేరావచ్చు రాష్ట్రం రుజ్రాక్ష ఎలా వస్తుందంటే నా తిప్పడానికి ఏడు చింతకాయ చింతకాయ కలవాలంటే రుజ్రాక్ష పెద్దగా పెరిగింది గుజరాక్ వచ్చింది ఇది పెద్ద పెద్దలు కొద్ది రోజులు ఈ చిన్నపిస్తల మాల తయారు చేసే ఆ పెద్ద పెద్దలు ఒకటొక ఉంటారు అది ఆ మాలి స్థిరంగా ఉంటాయి రుద్రాక్ష తీసుకుంటే పిల్లలు ఏ ప్రకారం ఉంటే రుద్రాక్ష కొంతమంది వైష్ణ రుద్రాక్ష భద్రాక్ష అది రుద్రపదాలు కానీ దానికి భద్రాక్షలు వాళ్ళు అప్పుడు రుద్రాక్షం అనేది అవజల పదాలు వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా నాకు లాభం ఏంటి నాకు ఫలం మానవుడు కర్మ దగ్గర వచ్చేటప్పటికి ఇలా తయారయ్యారు కాబట్టి దీనికి ఎందుకంటే మీకు క్రియేటివ్ వర్క్ రాదు అట్లా మంచి క్రియేటివ్ వర్క్ రావాలంటే వాడు కర్మలో నిమజ్ఞానం కర్మ ఫలాన్ని చెప్తారు వీటికి పక్కన వారికి కర్మలో ఎప్పుడైతే నిమంతనం అవుతాడు క్రియేటివ్ వర్క్ అవుతారు బయట నా దేవి లాభం నాకేమిటి లాభం నాకేవి లాభం దేవుడు జీవించరా ఏ పరిశీలి వాళ్ళు కూడా ఎలా దేవాలయంలో ఎదుగుతుంది నేను బ్రహ్మోత్సవాలు చేస్తున్నాము ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్తున్న వాళ్ళందరికీ కూడా పౌరుకులు చేస్తాయి సంతానం లేని వాళ్ళకి సత్తుగా మా దేవాలయం యొక్క ప్రత్యేక విశేషము ఈ రకంగా కర్మ ఫలాశక్తిలో అది దాన్ని క్రమక్రమంగా విడిచిపెట్టే ధర్మ ఫలాష్మధర్మ యోగం కర్మయోగం అంటే నిష్కామ కర్మ యోగం ఆ కామంలో శ్యాతం దానివల్ల నా చేతి కలిగింది రాహు అనే ఆలోచన కూడా తెచ్చుకోకుండా చెప్పారు మరి ఎవరి కర్మఫలాన్ని ఆసక్తిని ఇంటి పెట్టేస్తే మాకు లోపల సంతోషం కలిగేందుకు ఏంటిగా నువ్వు కర్మఫలాన్ని కోడి కర్మని చేస్తే ఆ ఫలం వచ్చాక సంతోషం అంటే ఆ సంతోషం వచ్చేలాక దుఃఖమే ఉంటుంది ఆ సంతోషం వచ్చినప్పుడే సంతోషం కలుగుతుంది ఆ సంతోషం బాగుమందితో పోతుంది ఇది గొప్పదన ఉత్సవంగా గొప్పతారు మీరు అనుకున్న నిదో తెచ్చినా ఒక బాగుపట్టు సంతోషిస్తూ ఉంటుంది అది అనుభవిస్తారు నేను అంతే నేను పైతే ఆత్మంది ఏదో ఒక వెడికి లోతు ఉందండి కదా నీ ధన ఆ లోటును కోర్చడం కోసమే కదా నువ్వు ఈ కామనాలన్నీ మీటినే కోరుతున్నాము ఇన్వెస్టిగేట్ చేసే చేయాలి ఇన్వెస్టిగేట్ పెట్టే నీకు తెలుసు నేను ఆత్మ కోణము ఆనంద స్థూరము కన్న కాలములలో సంతోషానికి నిధి సరే అదే ఫలాన్ని కోరినైతే కన్నంతా ప్రసక్తిగా చేయాలి రిజల్ట్ కోసం అలాగే ఉత్కర్షత రెస్ట్ ఉండాలి ఆ రిజల్ట్ వీడు అడుతున్నట్టుగా రావాలి అప్పుడు సక్సెస్ రావాలి అంటే ముప్పై మన గవర్నమెంట్ ఇద్దరు ముప్పై రోజులు అవే జా అంటూ అలాగే ఈతో పనిచేస్తారు తప్పదు కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ముప్పై రోజులు అయిన తర్వాత వాడేమో ఓటెస్తారు అంతా పండగ చే కావాలి పూజాకోవాలి ఇవాళ సినిమాలు కోపం ఇవాళ పార్టీకి పోవడం ఇవాళ క్లాసుకు పోవడం ఇంత మధ్యాహ్న ఈ మధ్యాహ్న ఈ రోజు ఉంటుంది రెండు రోజులు వాళ్ళు రెండు రోజులు పిచ్చారు ఇరవై రోజులు దిచ్చి నిజ వాళ్ళు దానికి ఫస్ట్ వీక్ పేపర్ వీక్ సెకండ్ వీక్ కాయింది వీక్ కాయలు అంటే మీ పిల్లల డబ్బులు ఎక్కేస్తూ ఉంటాను పేపర్స్ ఏముండవు పేపర్ అయితే వీక్ ఏదో ఉంది పాపం వీక్ ఏదో ఉండదు ఖాళీలు కూడా ఉండే అంటారు ముందు అంటే నెల కూడా ఉంటారు అనవచ్చు లక్ష్మి శక్తి వాళ్ళు ఎంతో ప్రాణ రిజర్ట్ అంటే ప్రాణ వ్యక్తిగా జీతం కోసం చేస్తామని రిసక్తి అన్ని ప్రేరపతి చేస్తామని వీరికి జీతం ఎవరు మానేసిగా చేస్తామని చెప్పి ఎందుకంటే వీళ్ళు అడుగు తింటాం ఒకదో ఏదో ఎక్కడో అప్లీ చేసి పోని కానీ రిసెక్ట్ మాత్రం ట్రైట్ అవుతాం అని లవ్ తోటింగ్ చేసే వాళ్ళు ముప్పై రోజులు హ్యాపీగా ఉండే నిత్య తృప్తూ బట్ ఎటర్నల్ హ్యాపీనెస్ ఇట్ ఈస్ డిక్ నిత్యుప్తుడిగా ఉండాలి నిరాశ ఎప్పుడు కూడా మన ఇన్నర్ హ్యాపీనెస్ కి మన కంపల్సిటీ మన సెక్యూరిటీకి బయట దాని మీద నువ్వు ఆధారపడవద్దు దాన్ని నిరాశ అట్లా కూడా రిలేషన్షిప్ లో కూడా మనం ఆధారపడకూడదు రిలేషన్షిప్ ఆధారపడితే హేవించలేదు ఆ వ్యక్తి మనకు అనుకూలంగా ఉంటేనే మనం సంతోషంగా ఉండగలము అనే స్థితిలో మనం ఉన్నట్లయితే అది మనకి బరువు ఆ వ్యక్తికి మరింత బరువుతుంది ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడు మనం సంతోషిత బిహేవ్ చేస్తూ ఉంటాం అది వర్క్ అవుతారు అంటే లవ్ లవ్ లవ్ అని ఆ లవ్ నుంచి ఫ్రస్ట్రేషన్ లో పెరుగుతాను దీనిలో సైకాలజీలో ట్రాన్స్పరెన్స్ ఆ మనిషి ఏం చేసినా ఆ వ్యక్తికి ఇష్టం లేదా అలా చేస్తున్నాడు ఇది కొంచెం ఆఫీస్ లో ఆ విషయం లేట్గా వచ్చేది వీరికి అందరికీ ప్రేమకి తగ్గిపోయింది ఈ రోజున ఐడెంటిగా వచ్చి వాడు దగ్గర రావట్లేదు వీరికి అధికారా ఈ రోజు భూములు తీసుకురావాలని నచ్చిపోయాడు అనుకోండి ఈ రోజున వీరికి ప్రేమకి తగ్గిపోయింది తీసుకురావాలనుకోండి దీని ట్రాన్స్పరెన్సీ అంటే నేటిగా వచ్చింది భూములు తీసుకున్నా తీసుకురాకపోయినా వారు ఎలా ఉన్నా ఐ లవ్ దశలు మాత్రమే సాక్ష్యంగా ప్రేమించడం అంటే సైకలాజికల్ ఇన్సూరెన్స్ అది అటాచ్మెంట్ అది లవ్ కాదు నేను సంవత్సరం అనుకుంటానమాట కాబట్టి ఒక రిలేషన్షిప్ మీద ఆధారపడకూడదు సైకలాజికల్ గా ఫిజికల్ గా ఆధారపడకూడదు సైకలాజికల్ గా రిలేషన్షిప్ మీద ఆధారపడకూడదు సైకలాజికల్ గా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు వెహికల్ ఇన్సూరెన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనవసరం ఏమో నేను అనుకుంటున్నాను అది చేసుకోండి నా లైఫ్ హెచ్ డెఫ్ మరణాంతరం హిద్ధం అంటే ఇన్సూరెన్స్ ఏదో అలా వ్యామోహం చేసి అంటే ఇన్సూరెన్స్ అంటే మీరు గట్టిపోతే వీడి కుటుంబం క్షేమంగా ఉంటుంది అంటే వీడు అభిప్రాయం ఏంటంటే వీళ్ళు గట్టిపోతే వీడి కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీ క్షేమం మీరు నమ్మకం ఈశ్వరుడు కాదు క్షేమాన్ని కల్పించింది ఇన్సూరెన్స్ కంపెనీ అంటే వీడు వినాశ వీరు గొప్పకున్నంత కాదు కుటుంబాన్ని క్షేమాన్ని వీరు కల్పిస్తారు పెట్టుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత వ్యామోహం సత్యం వీడు గట్టుకున్నప్పుడు జరుగుతున్న వాళ్ళు కూడా కుటుంబానికి క్షేమం చూసి వర్వేసుకోండి వీటి క్షేమం చూసి కూడా వర్వేసుకోండి మీరు ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ లైఫ్ ను ఇన్సూరెన్స్ చేయటం అంతా అవేకమైన పదాధికారంలో ఉండలేదు నా అభిప్రాయం నా వ్యక్తిగతమైన అభిప్రాయం నేను ఎప్పుడూ ఇన్సూరెన్స్ చేయలేదు మీద కూడా రాహిత్యం చెప్పేస్తున్నాను సో ఐమాల ఐ ఇన్సూల్డ్ వెహికల్ బట్ నేబార్ లాయర్ మేబా హేమాల ఎందుకంట లైఫ్ ఇన్సూరెన్స్ రెడీ మీరు వెయ్యి రూపాయలు ప్రీమియం వెయ్యి సరే అది రేపు మీకు వెయ్యి ఏంటంటే వాళ్ళు లైఫ్లు ఇన్సూరెన్స్ చేసాం కదా అంటారు లైఫ్ ఇన్సూరెన్స్ అంతా ఎకనామికల్ గా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటారు మరి పాయింట్ తర్వాత లైఫ్లు ఇన్సూరెన్స్ చేసాం అనే పాయింట్లే సైకలాజికల్ డిపెండెన్స్ ఆమె ఇన్సూరెన్స్ కంపెనీ అందకూడదు అటువంటి ఆశ్రయం ఉండకూడదు అలాగే ధనం మీద ధనాన్ని సంపాదించడం ఖర్చు పెడతారు కానీ ఈ ధనం వల్ల నేను సుఖంగా ఉంటానని అనుకోకుండా సైకలాజికల్ డిపెండెన్స్ ధనాన్ని ఖర్చు కానీ సంపాదించాలని ఖచ్చితారు లోపల యూజ్ మని లో వేస్ట్ ప్రాక్టీకా ప్రస్తుతంలో అవసరాలను ఖర్చు చేసుకోవాలి దానం భగవాలన్నీ నాకు సైకలాజికల్లీ డిపెండెంట్ అన్నాను చాలా సత్యం అలాగే శక్తి ఉంటుంది ఒక్కొక్కరు పెద్ద ఒక్కరు నేను శక్తి కానీ లేకపోతే పెద్ద కాంపౌండ్ వాళ్ళు పెద్ద శక్తి ఉండేది లేదు ఆత్మకి వినాశం లేదు ఆ సత్యాన్ని తెలుసుకోవడం నేను శక్తి ఉంది తెలియదు అదే సిక్తి నేను సొసైటీలో ఏం శక్తిలో ఏం కృష్ణీళ్ళలో ఎవరు చెప్పలేరు ఒక్కొక్కరు అనుకున్నారు మసీదు లోపల నమాజ్ చేస్తున్న ముక్తిని ఒక ఎవరు దేవాలయంలో తీర్చేసి గ్రామీణ్ణి ఎప్పుడైనా పర్కే తీసేది అది కొంత సమస్య వాడు ఎప్పుడు బొమ్మ జిల్లా వాడిని రాజు చేయడానికి ఎప్పుడూ వెళ్ళాడు అక్కడ ఇంక కానీ మసీదు లోపల నమాజ్ చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని బే కొనపడతారు లేవచ్చు క్రిమినల్ తీరేస్తే పెడలిసి మసీదు లోపల మీరు వాళ్ళు అరెస్ట్ చేయడానికి లేదు ఈ వినిపెట్టిన వాడు కేస్ అని అనుకున్నారు కానీ దాని లోపల పూర్తి కాబట్టిక్యూరికా నేను రాను ఇచ్చామని ఇచ్చానని నాకు తెలియదు సో ఒకటే నేనే అయితే ఆత్మకు వినాశం లేదు గరి తీసు వాళ్ళు వస్తువులు ఇచ్చిన బెంగళూరు వచ్చే so కదా ఆయన చెంది శక్తి ఇదే శక్తి నేను తీసి కాబట్టి సెక్యూరిటీ అన్నది అది ఆత్మస్వరూపంలో భాగంగా ఉంటుంది తప్పితే బయట ఉండేది సార్ నిరాక్షడే మోటల్ ఇండిపెండెంట్ సైకలాజికల్ ఇండిపెండెంట్ సెలవంటి జ్ఞాని కర్మలను తప్పు చేసినా ఎక్కువ చేసినా కర్మనే అభిప్రభుత్వం ఎగ్ నీటి సహకారం దాకా కర్మలను పెట్టుకో ఉన్నాయో చాలా గొప్పది అండి సైటిఫండ్ ఆఫ్ కర్మ అన్నది లేక అంటే సైన్స్ అంటే ఈ చిత్ర కర్మ చేసుకొని ఆర్ట్స్ అంటే నిష్ఠానంగా కర్మను అనుష్ఠించారు చాలా గొప్ప సైన్స్ సో వాడు ఏమీ కర్మలు చేసుకున్నట్లే కావాలి స్వరూపించారు ఆంధ్రకర్వాళ్ళు అనుకుంటారు కర్మల్ని చేస్తున్నాడని కానీ ఆయన స్వరూపంలో కర్మ లేదు కనుక ఆయన ఏ ధర్మం చేయటం లేదు ఆయన ప్రతిష్ట అభిమానం నేను కర్మఫలాశంగా నేను ఏం అదే ఇంకో రకంగా చెప్తాను కర్మఫలాశంగా ద్వంద్వ లో ఆశ చెప్తా అంటే కర్మసి ఫలాంతి రెండింటికి వేరు వేరుగా ఆశ్వాస ఎక్కువ కర్మ ఫలాసందం అంటే కర్మాసంగం ఫలాసంగం అంటే తక్కువ కర్మాసంగాన్ని విధిపెట్టాలి ఫలాసంగాన్ని విధిపెట్టాలి కర్మయంలో ఆసంగం ఉంటే ఎలా ఉంటుంది నేను కర్తను అనే అభిమానానికి కర్మాసక్తి అంటారు కానీ విధిపెట్టాలి ఈ ఫలం నాకు కావాలి ఫలాన్ని అనుభవితే భోక్తము నేను అనేదాన్ని ఫలాశక్తి అంటారు కానీ విజిపడత చెప్తాను ములాయన ఆయన మామిడి మొక్కలు పాపితున్నాడు జనపిచ్చి విద్యాంగంలో గోచి మామిడి రాత్రి పాటుతున్నాడు కాస్త పాదు సాహసం వెళ్తున్నాడు గొప్ప నసీరుద్ది నడుము ఒండిపోయింది ముఖనైపోయావు ఇప్పుడు చిన్న చిన్న మామిడి మొక్కలు గొడవలు పాపుతున్నావు ఇవి ఎప్పుడు కాసాను ఎప్పుడు పండాను ఎప్పుడు తినేను అసలు కావాల అని అనేక అంటారు కాదు ఇక ఆ దూరం మీద వెళ్తారు అంటే అది మసీదు తీసుకుంటే తలకి అవును లేదా కానీ మీ తాత అలా అడుగుతుంటే నేను మామికోలు దీని ద్వారా కూడా అంటే అప్పుడు పాముఖీ దీన్ని నమస్కారం చేసి మసీదు చేసి నేను తప్పుతున్నాను అంటే ఎందుకు కోరుతున్నారు మన వాళ్ళ కోసం తప్పుతున్నా అంట మీరు తర్వాత జనరేషన్ వాళ్ళు తింటారని నేను తాగుతున్నాను మీ తాత అలా తాగే నేను నేను అలా పోతున్నాను తన శక్తిని ఎవరించిన వాళ్ళు తెలుసు నదులు ప్రవహిస్తున్నాయి తమకు లాభం మీరు ప్రవహిస్తున్నా ఇది కర్మ అలాంటి కర్మని అది ఫలాసక్తి లేకుండా నేనే చేసేస్తున్నా ఈ మొక్కలన్నీ నేనే పోతాను ఈ ధర్మాన్ని నేనే చేసాను పేరు వాయించుకుంటా అలా కర్మాసక్తి లేకుండా పేరు వాయించుకోకూడదు దానం చేస్తే దుష్పదానం చేస్తే పేర్కొంటున్నాను నేను చేశాను నేను చేశానని ఆ ప్రశ్న ఉంటుంది లోపల నేను చెప్పాను నన్ను గురించి చేయాలనే ప్రశ్న ఉంది ఆ ప్రశ్న లేకుండా చెప్తే చాలా ఉంది వాళ్ళు అనుకోవాలి కర్ణావారు చేశారు కలానాడు చేశారు వాళ్ళనుకోవాలి వాళ్ళ ధర్మం ఒక మనం దాని గురించి ప్రశ్నించే కాబట్టి కర్మ అభిమానం కష్టం లేదు మేడీ ఛానల్ కలవంతా ఆసక్తి వాలీ ఛానల్ ఎలాగంటే పోక్ ఛానల్ ఇక్కడ నుంచి చెప్తారు రెండు ఛానల్ విధానంగా ఇది చెయ్యాలి ఒక ఇంక చెయ్యాలి నిత్య తృప్తాం నిత్య ఇప్పుడు విషయ భోగము ఉండాలి ఈ విషయ భోగము వల్ల నుండి కనుక మనకి ఆకాంక్ష ఇంకా అది కావాలి అనే కోరికలు తెలిసిపోతే వారికి లోపల తృప్తి ఉండదు సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్ నేను నిండుగా ఉన్నాను ఆ నింది అది కోరికలు ఉన్నంత వరకు ఆ నిందిదం ఉండదు ఎందుకంటే కోరిక అంటే తనలో తనకు అనుభవానికి వచ్చే లోపుకే కోరిక అది లభిస్తే నేను సుఖంగా అంటే అర్థమైందండి ఇప్పుడు ప్రస్తుతానికి అది లేదు కాబట్టి నాకు సుఖం లేదు కాబట్టి తనలో ఉండేటువంటి ఒక ఇంట్లో ఒక ఇనిపించి ఒక అసంపూర్తి అపూర్ణత్వం ఒక వెలికి ఒక లోటు ఒక దారిద్ర్యం ఒక ఇళ్ళ పావర్టీవడం మహాత్వ ఉంది అమెరికంతో ఆయన అనుకోకుండా రోజు ఒక హిట్ గా నింపి ఆయన అమెరికాలో జరుగుతుంది రోజు ఢిల్లీ ఫర్నిచర్ మహాశిష్గా వాళ్ళు చేస్తారు బోల్ అంత ఫర్నిచర్ మంచి కాస్ట్లీ ఫర్నిచర్ చేశారు తీసి అయిపోయిన తర్వాత ఆయనలో తనలో తాను నచ్చుతున్నాడు ఏదో ఏదో గడుపుతున్నాడు కొత్త ఏది గమనించారు ఇది అంత పూర్తి కర్శన ఇదంతా అద్భుతంగా పర్వేషన్ చేసుకున్న ఈ విద్యాలను ఉద్దేశించి ఈయన యొక్క అభిప్రాయం ఏంటంటే ఇది ఎప్పుడు కష్టం దీనికి ఆ హాల్లో అతను చెప్పుకున్న సామాగ్రి ఖరీదనే పది లక్షలు ఆయన ఫీల్ అంత ఖరీదైన శోకం ఉంది ఖరీదైన శీత ఉంది ఖరీదైన కట్లవి ఉంది నీకు దారితాడు దాని తప్ప తప్పు ఖరీదు లేదు ఇవ్వాలి ఆయనకు ఫీదీ లేదంటే అవును మరి ఎన్నర పావర్తీ నింధ ఎంతో అధికమైన ఎన్నర్ పావీ ఉండబట్టే ఆ ఇన్నర దారిద్ర్యాన్ని కవరు చేసుకోవడం కోసం బయట ఎందుకు వచ్చారు ఆయన అలాగే ఏం జరుగుతున్నాం మహాత్మా గాంధీ గారికి గాంధీ గారికి స్ఫూర్తి కాకపోతే కాబట్టి విషయ భోగముల ఏ రకమైన ఆకాంక్ష లేదు నాడు మాత్రం తెలియకపోయింది వ్యవహరింత తిరిగి ఏ ఎప్పుడైతే భోగంలో ఏదో ఆకాంక్ష లేదో తృప్తి ఆ నిలుగా వస్తుంది ఆల్వేర్ ఈ స్టెప్స్ కూడా ఇది కాదు ఓం నమః ఓం నమః ఓం మాః ఓం నర్దః ఓం నః ఓం